ప్రార్థన చేసి మనం దేవుని వాక్యం ధ్యానిస్తాను సోదరం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవా సరశక్తి సంపూర్ణ మహోన్నతులకు తంది మహమస్ వరీపకు దేవ కృపమైన మీకు వందాన్ని సయ్య అబ్రహామి సాఫ్ యాకృత దేవన తండ్రి దినవంత మీ సాయం శక్తి నడిపించారనైనా కృపను మాకు అందరూ కనుగరించారు ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా మీ కృపా మీ పాదర్శలకు వచ్చినాం తండ్రి మీరే మాత్రం మాట్లాడండి మాకు సరి చేయండి మీరెంత పరిశుద్ధులైనా మీకు పశువులు కలిగించమని ప్రార్థమైనా మీకు సరళత సంపూర్ణ పరిశుద్ధి నడిపించండి మీ మూతమైన పశువు ఆత్మ అభిషేకం వాక్యమే ధ్యానించబోతున్న ప్రభావ మీరేమేమి ఒక సాయం నడిపించండి మీ ఆలోచన మీ మీ దైవికమైన నడిపి ఇచ్చేయండి మీ ఆత్మ సాహాయాన్ని వాక్యం ధ్యానిస్తున్న మీరు మాత్రం మాట్లాడమని మా విశ్వాసాన్ని బలపరచమని వేస్తు క్రిస్త పరిషత్ నామం ఉన్న ప్రాదర్శనాం తింది ఆ మేరు అలమిగా రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు వచనంలో మనం వంశం గురించి మనం ధ్యానిస్తున్నాం అంటే విశ్వాసం గురించి మనం ధ్యానిస్తున్నాము కాబట్టి యువ సమాప్తి చివరి అంచుకు మనం చేసినాం కాబట్టి అనేకల్లో విశ్వాసం ఉండదు మన ప్రభు చెప్పిండు మంచు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన ప్రేమ ఉంటుందా కాబట్టి అనుమానమే అన్నట్టు కాబట్టి ఆ టైంలో మనం ఉంటున్నప్పుడు మన విశ్వాసాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలా అనేది మనం ధ్యానించాలా అలా అరోంగ రాసిన పత్రిక ఒకటాద్యం పదిలో వచ్చిన ఏముందంటే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించినందు రాబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడి ఉన్నది అనే చూడండి దేవుని విశ్వాసము గురించి అక్కడ మనం మాట్లాడుతున్నాం విశ్వాసము అంటే ఏంది విశ్వాసం మనకి ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు వస్తుంది మనకి విశ్వాసం ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలా విశ్వాసం అంటే ఏంటంటే నమ్మకం కదా నమ్మకం నమ్మకం మనకి ఎప్పుడు వస్తుందంటే ఎవరన్నా ఒక వ్యక్తి నమ్మకంగా నీకు మంచిగా చెప్పి నీకు ఒక వాగ్దానం చేసి ఇకొక నీకు ఒక హామీ ఇస్తున్నా నీకు భవిష్యత్తు కానీ జీవితానికి ఎలాంటి హాని జరుగుతా అని ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద విశ్వాసం పెడతారు అది నమ్మక విశ్వాసం అంటే అది కానీ ఆత్మీగా మనం అర్థం చేసుకుంటే విశ్వాసం అనేది ఎట్లు వస్తుందంటే ఈ లోకపరమైన విశ్వాసం కాదు నమ్మకం కాదు ఈ లోకపరమైన నమ్మకం ఎట్లుంటుందంటే మనుషుల మీద నమ్మకం పెడతాం మనుషుల మీద నమ్మకం పెడతాం మనుషుల మీ నమ్మకం పెడితే ఏమవుతుంది ఆ టైంకి వాళ్ళు ఏమైంది చేస్తారు చేతులు పైకెత్తేస్తారు అప్పుడు పరిస్థితి ఏం కష్టమే కదా అందుకే ప్రభుత్వుడు రాజులు నమ్ముటకంటే మనుషులు నమ్ముట కంటే యహోవాన్ని ఆశ్రయించడం లేనని సరే అనేసి మనం మనుషుల దగ్గర పోకుండా ఉంటామా పోతాం కదా మరి సాయం మనకి ఎక్కడి నుంచి రావాలా డైరెక్ట్ దేవుడి దగ్గర వాడు కదా దేవుడు ప్రేరే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి మీద విశ్వాసం పెడితే దేవుడు నీకు మార్గం చూపించి ఎవరొకరి ద్వారా నీకు దేవుడు సాయం చేస్తాడు అదలియా అది ప్రభు అలే కలిగింది కదా కాబట్టి విశ్వాసము ఏ రీతిగా వస్తుంది అన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఏసు ప్రభు వాక్యం వింటేనే విశ్వాసం వస్తుంది మనకి తెలుసు అవన్నీ కదా వాక్యం వింటేనే వస్తే విశ్వాసం అది ఏసు మాట వింటేనే విశ్వాసం వస్తుంది ఏది ముసలమ్మ విశ్వాసం రాదు కదా కాబట్టి కేవలం ఏసు వాక్యంలోనే మనకి విశ్వాసం అంటే ఎంతో నమ్మకం కదా చిత్ర నమ్మకం వచ్చింది కాబట్టి కేసు నామం గురించి చెప్పింది కదా కాబట్టి అది అది ఫేత కాదు విశ్వాసమే కాబట్టి ఇప్పుడు మన విశ్వాసం ఎట్లా ఉండాలి ఇప్పుడు అనేది ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తామన్నట్టు ఏముంది అక్కడ నీతి మంత్రుడు విశ్వాసం మూలంగా అని రాయబడింది కాబట్టి ఎట్లా జీవిస్తారు చెప్పండి విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఏంది విశ్వాసం ఉంటే సరిపోతుందా విశ్వాసం ఉంటే కదా చూడండి పాత్ర ఏమన్నా కాదా హబకు గ్రంథం రెండు వేల నాలుగు వచ్చిన కదా వారు వారు యథార్థ పనులు కాక తాము తమలో తాము అతిశయ అంటే ఈ లోకస్తు గురించి మాట్లాడుతున్నాడు ఈ లోకస్తుల విశ్వాసం పెట్టడం అంటే యథార్థ పరులా కానీ యథార్థ పనులు కాదు ఎందుకంటే యథార్థం ఎప్పుడు మన హృదయంలో మన హృదయంలో ఏముంటుందో మనం అదే కనిపిస్తూ అవుతుందం కానీ నీతి మంత్రులు అంటే ఏంటంటే నీ హృదయంలో ఏముంటుందో బయటకు అదే ఉండాలి అది నీతి అన్నట్టు కానీ ఇక్కడ హక్కు ఏం చెప్తుందంటే పాత్రికత కాలంలో ఏం వస్తుందంటే నీతి మంత్రుడు విశ్వాసం మూలంగా బ్రతకనున్నారు అక్కడ చూడండి బ్రతకడం వేరే జీవించడం వేరే రెండు విషయాలు ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి నువ్వు నీకు విశ్వాసం ఉంటే నువ్వు జీవిస్తున్నావు కాబట్టి నువ్వు బ్రతికివు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా జీవించాలా బ్రతికడం వంటి వేరు జీవించడం వంటి కూడా వేరు కాబట్టి దేవుడు మనం బ్రతికించుడు మంచిదే కానీ మనం ఏం చేయాలా జీవించాలా ఎవరికొక జీవించాలా ఏసు ప్రభుత్వ జీవించాలా ఏ రీతిగా జీవించాలనేది నేను కొంచెం ముందుకు పోకు చెప్తాను అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే విశ్వాసం మూలంగా జీవించడం రాయబడదు కాబట్టి తర్వాత ఏం జరుగుతుందంటే ఆ విశ్వాసం ఏం చేయంటే అంతకంతకు విశ్వాసము కలుగున్నట్లు దేవుడు నీకు దాని నుంచి బయలుదేరుతుందంట బయలుపరచబడుతున్నట్టు అంటే నా అర్థం ఏంటంటే నీ విశ్వాసము నీ విశ్వాసము అంచెలంచెలుగా ఎదగాల నీ విశ్వాసము అంచెలంచెలుగా ఎదగాల ఒక దశలో నీ విశ్వాసము ఇంకొక దశకు నువ్వు అప్పుడు నీ విశ్వాసము పరిపూర్ణమైనప్పుడు ఏం చేస్తామంటే నువ్వు ఆయన ఆ శ్రమకు నువ్వు నిలబడతావు ఆ శ్రమకు నువ్వు నిలబడతా ఉన్నట్టు కాబట్టి ఈ లోకంలో నీకు శ్రమ కలిగినాడు ప్రభువు అయినను నీ లోకాన్ని జయించను అన్నాడు కాబట్టి పత్తి ఒక్కరికి శ్రమ ఉంటుంది ఈ లోకంలో ఖచ్చితంగా శ్రమ ఉంటుంది శ్రమ పొందకుండా కూడా పర్లో రాజ్యం పోలే ఎట్టి పరిస్థితుల్లో పోలేదు అనేకు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి కానీ ఒకటింది ఒకటి రెండు అధిగత్తులు ఉంటే నీకు శ్రమ వస్తుంది రెండోది నువ్వు దేవుళ్ళు సంపూర్ణంగా కావడానికి దేవుడికి తరబి చేస్తున్నాడు రెండు విధాలు అర్థం చేసుకోవాలి అది నీ హృదయ పరిశీలించుకోవాలా మనం పరిశీలించుకోవాలా ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చిందని కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే నీ విశ్వాసం వేయించేయాలంట అంతకంతకు రెట్టింపు కావాలి ఇప్పుడు నీకు దేవుడి విశ్వాసాన్ని గుర్తించలేని రోజుల్లో ఆ విశ్వాసాన్ని ఎట్లా పై తీసుకున్నప్పుడు ఏం చేయడం చేశా దేవుడి నీకు ధరించి భయపరచబడ్డంటే రషనుభూము నువ్వు నువ్వు రక్షణ అనుభవంలో పొందుకున్నప్పుడు నీ విశ్వాసం పరిపూర్ణమైనప్పుడు అనేకులు ఆ విశ్వాసంకి విధేయులై దేవుల వాక్యం విధేయులు అనేకులు రక్షణ కూడా వస్తారంట అనేకులు రక్షణ భూములకి వాళ్ళంతా రక్షణ మీకు వస్తారు కాబట్టి ఆ రక్షణకి రావాలంటే మనం ఏం చేయాలా విశ్వాసంగా మనం జీవించాలా సరే రెండు ఒక విషయం మనం అర్థం చేసుకుని ఏంటంటే ఏం తెలుసా ఒక పేషెంట్ ఉందంటూ ఒక పేషెంట్కి పోయి మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసినప్పుడు అది ఏం చేస్తాడు ప్రతుతడు కదా ప్రతుతడు యాక్సిడెంట్ అయిన ఏదైనా ప్రతురుడు ప్రతికేం చేస్తాడు బ్రతికే ఉంటాడు కాబట్టి ఏం చేయడంనట్టు జీవం వచ్చింది నేను కాబట్టి జీవం వచ్చినాక ఏం చేయాలా రెండు బ్రతికినవు దేవుడు జీవం మనకి ఇచ్చాడు మనం బ్రతుకున్నాం కదా నువ్వు అందరూ బ్రతుకున్నావు కాబట్టి ఈ లోకంలో అనేకులు బ్రతుకుతున్నారు మనం కూడా బ్రతుకున్నారు మన తేడా ఏంటంటే తేడా ఉండాలి కాదు దావికి రాజు అంటాడు నేను అనేకలకు ఒక వింతగా ఉన్నాను అంటాడు మన వింతగా ఉండాలా లేదా అనేక ఒక వింతగా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళకి మన ఆపోజిట్ గా ఉండాలి అంటే శరీరంగా కాదు ఆత్మీయంగా అంటే నిన్ను చూస్తే దేవుని ఆ దేవునికి ప్రత్యధిలాగా మనం కనిపించాలా అంటే ఆ స్థితికి మనం ఎదగాల లేదా అంటే మనకి ఒక స్టార్ట్ అయింది మనం ఇప్పుడంటే అది ఒక దశ నుంచి ఒక దశకు పోతనే ఉండాలి కదా కాబట్టి ఒక దశ నుంచి ఒక దశకు ఆగిపోతారు కొంతమంది తర్వాత ముందుకు వెళ్తారు అట్లా పోతున్నారు కానీ మనం మటుకు అడుగేస్తే అడుగులు అడుగేసుకుంటూ మనం ముందుకు పోతూనే ఉండాలి ఈ అడుగులో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఇస్రాల్ ప్రజలకి ఐదు ప్రదేశంలో స్టార్ట్ అయితే కానా దేశ వరకు ఎన్ని నలభై రోజుల ప్రయాణాన్ని నాలుగు వందల సంవత్సరాలు నచ్చిన రోజు ఎందుకు నచ్చింది చెప్పండి అవి దేశ వల్ల చూడండి అవినేత వల్ల కాబట్టి అవినేత మనకు కొండ దొరికి పరిస్థితులు ఒకవేళ ఉంటే దాని నుంచి బయట పడాలి అందుకే ప్రతిరోజు మనం పరిశీలించుకున్నారు మన జీవితంలో ప్రతి క్షణం ఎవరి మినిట్ పరిశీలించుకోవాలి ఎందుకంటే ఈ శరీరమైన లోకం నీ తలములో మానవిక విధాలు వస్తా ఉంటాయి ఎదుటి పార్పాట్లు వస్తారు కానీ ఇవటన్నిటి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అందుకు దేవుని ఆత్మకి ఇచ్చింది పశుతాత్మ అభిషేకం లేకుంటే ఎట్టి పరిస్థితులు నీకు సెల్ఫ్ కంట్రోల్ రాదు ఎట్టి పరిస్థితులు రాదు దేవుని ఆత్మ నీళ్ళు ఉంటేనే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది అనేక సేవకులు ఎందుకు సెల్ఫ్ కంట్రోల్ ఉండదంటే మా బాలాజీ నగర్లో పాల్పడ్డాడు ఎంతో బాగుడు వాకింగ్ కానీ పచ్చి భూతులు మాట్లాడతారు చూడు పచ్చి బుద్ధులు మాట్లాడతాడు కానీ నేను నమ్మలే అని మాట్లాడతాం కానీ ఒకసారి నీకు కళ్ళారు చూసినా మహాభారాజు నాకు అంతాలు చూడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే నువ్వు బ్రతుకుతున్నా కానీ వేస్ట్ అన్నట్టు కదా అంతే కదా నీతిమంతుడు విశ్వాసం బ్రతుకని పాత నిమి ఉంటే కృత నిమిక పౌలం చెప్తాడు జీవించడం రాబడింది ఇప్పుడు ఎట్లా జీవిస్తాడంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా చూడండి యవన్ సువార్థ ఆ విశ్వాసము ఎట్లా జీవించాలి ఏవన్ స్వార్థ పదకొండు పదకొండు అధ్యాయం యవన్ స్వార్థ పదకొండు అధ్యాయం ఇక్కడ లాతీ గురించి మనం చూస్తాము పదకొండు అధ్యాయం ఇరవై ఇరవై ఐదో చూడండి చదవండి పదకొండు ఇరవై ఐదు జాన్ జాన్ లెవెన్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ జీవంలో నేనే నా ఎందు విశ్వాసం ఉంచు వాడు చనిపోయిన ప్రతికి నా ఎందు విశ్వాసం ప్రతి వాడు ఇందరికీ చనిపో అన్న మాట నమ్ముతున్నావా ఆమె లోకములకు రావాల్సిన మొదటి వాళ్ళు నమ్ముతున్నారని ఆయనతో చెప్పాను చాలు మొదటి ఏమైనా ఇరవై వచ్చి ఏమంటుంది అక్కడ పునరుద్వానమును జీవమును నేనే అని అంటాం కదా పునరుద్వానం అంటే ఏంది తిరిగి లేవటం కదా పునరుద్వానము జీవం అంటే తిరిగి లేచిన వాడే మరణం నుంచి తిరిగి లేచిన వాడే జీవం కలవాడు మన ప్రభువు మరణాన్ని మరణం సమాధులు చేయబడ్డాడు చంపబడ్డాడు సమాధులు చేయబడ్డాడు తర్వాత మూడో దిన తిరిగి లేచాడు మనం కూడా నువ్వు నేను వేసిన లేదా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణ మన పాల్గొందినవా లేదా ఖచ్చితంగా పాల్గొందిన వాళ్ళు కదా పాటు సమాధి చేయబడ్డ వాళ్ళు ఆయనతో పాటు తిరిగి మూడైనా తిరిగి వేసిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు అంటే అత్యుని ఆయన అనుభవించిన శ్రమ మనం అనుభవించడం ఆ దానికి సాదృశంగా విశ్వాస సహితమైన జీవితం అట్లా ఉన్నప్పుడే ప్రభులో మన విశ్వాసంలో పరిపూర్ణమైంది లేకుండా కాదు కదా నీకు ఎంత శ్రమ పెట్టి దేవుడు మనకు శ్రమ పెట్టినప్పుడు ఆ శ్రమలో నాకు ఎందుకు ప్రభావం ఈ శ్రమే కదా ఈ లోకంలో శ్రమ కలుగున్నాడు అంటే మర్చిపోయినాడు క్రైస్తవ వాక్యమే కాబట్టి పత్తిది శ్రమ ఉంటది కాబట్టి ఈ శ్రమంలో నీ విశ్వాసము దేవుడు పరిచిస్తున్నాడు ఎందుకంటే ప్రభు చెప్పిడు యుగ సమతికి వచ్చిన వరకు అనేకులు ప్రేమ చల్లారిపోతుందట విశ్వాసం ఉన్నది మనుషుల్లో దేవుడు నాకు ఆ ప్రేరకులు ఇచ్చింది అనేకులు ఎందుకు విశ్వాసం ఉండదంటే చెప్పండి ఎందుకు ఉండదు ఎందుకు ఉండదు విశ్వాసం విందువల్ల విశ్వాసం కలుగుతుంది కదా కాబట్టి ఆ వాక్యమే వినకపోతే నీకు నాకు విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు కదా అది క్రియల రూపంగా అది అది అది రుజువు పరచాలని అంటూ ఏవో లేదా కానీ క్రియల రూపంగా తన విశ్వాసాన్ని బలపచ్చలేదా బారే వచ్చింది అంత సుఖానుభవంగా ఉన్నప్పుడు బానే ఉంది కదా అంత సుఖంగా ఉన్నప్పుడు మంచు ఎద్దులు గాడదులు అవన్నీ బాగానే ఉంటాయి ఒక్కసారి నీకు శ్రమ వచ్చిందనుకో అప్పుడు ఏమవుతుంది అన్ని పోతాయి కదా అన్ని పోతాయి కానీ సైతానుభూతి అక్కడ పోయి సవాల్ చేస్తుంది దేవుని దగ్గర దేవుకి ఒత్తిడిగా ఇచ్చినవా ఒక్కసారి అవన్నీ పక్కబెట్టి నీ ముందే దోషిస్తున్నాను కాబట్టి మరి ఏ దగ్గర పోయి సైతాన్ని సవాల్ చేసినప్పుడు మరి ఆయన ఏం చేయాలి చెప్పండి నేను పంపించాలా లేదా ఎందుకు పంపించాలా అది రుజువు పరచపడాలంటే వాటి మీద నేను విజయం పొందాలంటే నీకు శ్రమ తప్పదన్నాడు ఇప్పుడు ఆయన విశ్వాసం పొంది యథార్థ మంత్రులు న్యాయమంత్రి అని చెప్పి సరిపోదు కదా నీ యథార్థతులు చూపించాలి బయటికి అందుకు ఏగుని శ్రమలో కూడా పంపించింది అయినా కానీ భార్య వచ్చింది పిల్లలు చనిపోయిందా భార్య వచ్చింది తర్వాత ఇంకా భార్య పిల్లలు చనిపోయి ఉంది భార్య ఒకటి దేవుడు పెట్టినాడు అన్ని విధాలు కానీ శోధింపబడ్డాడు భార్య వచ్చాడు ఇంకా ఏం దేవుడు చూడండి కాబట్టి ఎందుకు అందరూ చెప్పండి విశ్వాసం పోయిందా ఎద ఈ చివరి కాలంలో మనుషుల విశ్వాసం ఉండదు నేను చెప్తున్నా అందుకు మన విశ్వాసాన్ని మనం పరిపూర్ణం చేసుకోవాలా మన విశ్వాసాన్ని మనం మన విశ్వాసాన్ని మనం పరిపూర్ణం చేసుకోవాలా అలా ఎందుకంటే మన ప్రభు చెప్పిండు మనుషులు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన అంటే ఆయనకే అనుమానం ఉంది అందుకు మన ఫేత్ని మనం రెట్టిం చేసుకోవాలి ఇక్కడ మనకున్న ఈ విశ్వాసం సరిపోదు రెట్టింపు విశ్వాసం మనం చేసుకో అప్పుడే మనం సేవ చేయగలరు ఆయన ఒకటి లేకుంటే లేవు ఎందుకంటే భయంకరాన్ని శ్రమను మనం మనం రాబోయే దినాలు అంతా భయంకరంగా ఉంటాయి కాబట్టి ఏవి దగ్గరికి వచ్చి ఆ సైతం శోధితే మొత్తాన్ని శోధించినప్పుడు ఏం చేసినాయనా అంత శ్రమ పొందినా ఆయన యథాగ్రం వదలేదు కదా స్నేహితులు వచ్చేసి ఆయనకంటే చిన్న వాళ్ళు వచ్చేసి స్నేహితులు వచ్చి ఆయన తిడుతున్నాడు అంటున్నారు అప్పుడు దాకా ఉన్నారు తర్వాత స్నేహితులు ఏం చేస్తారు నువ్వు నువ్వు ఆ తప్ప చేసిన ఏమో నువ్వు ఈ కదా కానీ వాళ్ళు తెలియదు కదా తెలియదు కదా ఎందుకంటే శరీరమైన జీతం చూడదన్నట్టు కాబట్టి అంతవరకు ఏవితో పాటు స్నేహం ఉన్నవాళ్ళు ఒక టైంకి ఏమైంది ఏమైనా దూషించారన్నట్టు అయినా కూడా నేను ఏం చెప్పిన ఒక మాట అని ఏం చెప్పలేదు దేవుని శిక్ష రదులుకున్న వాళ్ళ మీద అప్పుడు ఏవేం చేసిన ప్రార్థ బలి అర్పించింది తర్వాత వాళ్ళ గురించి అందుకు దేవుడు అని క్షమించింది క్షమించాలా మన విశ్వాసము ఆ రీతి ఉండాలా మన విశ్వాసం ఎందుకంటే రాబోయే దినాల్లో కఠినమైన మనుషుల మధ్య పోయి మనసు వాటితో ప్రకటించబోతున్నాం ఎలాంటి మనుషులంటే వాక్య ముందే ఫిలిపులు రాసిన పత్రికలు వక్రులైన మధ్య మీరు జీవవాక్యం పట్టుకునే జ్యోతిల వల్ల ఉన్నారంట అంటే దేవుని వెలుగును ధరించుకునే వాళ్ళు మనమంతా అలాంటి వెలుగును తీసుకొని మనుషులు మధ్యలోకి పోతున్నాం మనం కాబట్టి మనకి ఎంత ఓర్పు ఉండాలా ఎంత విశ్వాసం ఉండాలా లాస్ట్ టైం ఆ ట్రైబల్స్ ఆ ప్రాంతానికి పోతుంటే అది చాలా టఫ్ టైం టఫ్ ప్లేసెస్ అయ్యి కానీ కష్టం అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కానీ వాక్యం ఏం చెప్పిన చాలా కష్టం అని చెప్పన్నారు అంటే మనం భయపడతామా క్రీస్తు మర్మాన్ని ఆయన మహాంతైశ్వర్యాన్ని అన్ని అన్ని జల్లో నువ్వు వీలే కదా అలాంటి ప్లేసెస్లో కదా అంతకంట టఫ్ లేస్ పోయి నువ్వు ఇంకొంచెం ప్లేస్కి వెళ్ళినప్పు ఇంకొంచెం టఫ్ ప్లేస్కి నువ్వు కావాలి కదా తనైతే తన నీకు ప్రాబ్లం లేదు కదా మన తను దీన్ని ఒక ఆర్పు రక్షణ పొందాల్సిందే పర్లేదు ప్రభు కొరకు ఏమి అన్ని అవమానాలు మనం పొందుం ఒక ఆత్మ ఒక రక్షణ పొందాలా ఆ ఫేట్ లో మనం ఉన్నప్పుడే ఆయన నిలబడి సేవ చేయగలం అంతవరకు మనం ఆయన కొరకు జీవించగలం ఏమన్నా రవేం చెప్పడు అంతవరకు సహించి అన్నాడు కాబట్టి అంతవరకు అంటే ఇక్కడ ఒకవేళ నువ్వు బతుకుంటే ఆయన తిరిగి వచ్చే నువ్వు సహించాలా ఒకవేళ నీ కాలం ముగిస్తే ఆ టైం వరకు నువ్వు భరించాలా ప్రతిదీ భరించాలా కాబట్టి భరించకపోతే మనం ఆయన కొరకు నిలబడలేదు ఎట్లా ఉంది ఎంత భయంకరంగా ఉంది అనిళ్ళకు సువార్థ చెప్పాల్సింది పోయి వాళ్ళ మీద తిరుగుబడతన వాళ్ళ మీద చేస్తున్న నేను ఇక్కడ శువార్త వాళ్ళకి వాళ్ళే పగ చేసుకుంటే మనం ఎక్కడ స్వార్థ చెప్తూ అది కాదు దేవుడు మనం చెప్పించింది ఆయన చెప్పించింది ఏంది అన్ని మన స్వార్థ ప్రకటించాలంటే మీ సస్లు వారి ఎదుట పర్వక మందిన దేవుడికి మయం మీ సస్యలు వారి ఎదుట ప్రకాశం పనిమంటారు మీ వెలుగున ప్రకాశం పని అంటే సస్లు అంటే మంచి క్రియలు మంచి క్రియలు చేస్తేనే అన్ని ఆకర్షింపబడతారు రక్షణలు లేకుంటే ఆకర్షింపబడరు వన్లు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పునరుద్వారంలో జీవంగా నేను అన్నాడు తర్వాత ఆయన జీవం కదా మార్తకే చెప్తుంది మార్త మరియా ఉన్నారు అక్కడ మార్త ఎప్పుడు అనేకమైన పనులతో అనేసిపోతూ ఉంటారు మార్త మరే మటుకు ఏసు ఎప్పుడు వచ్చినా కానీ ఆయన ఫాదర్ దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తాడు అని వింటా ఉంటది అన్నట్టు ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు కాబట్టి మార్తకి వ్యసనం వచ్చిందా లేదా ఎప్పుడు ప్రభు దగ్గరే ఉంటావు ఇంట్లో పని ఎవరు చేస్తారని చెప్పి పని నా చెల్లెలు పంపించవా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నానంటే మార్తా మారుతా అన్నాడు మాతా మాతా నువ్వు అనేకమైన పనులు ఉంచినవు అలిసిపోతున్నావు కానీ ఉత్తమమైంది ఒకటే ఆ ఉత్తమమైందే ఈరోజు క్రైస్తవ జీతం ఓగొట్టుకుంటుంది ఎందుకు విశ్వాసం లేక విశ్వాసం ఉన్నా కానీ దాన్ని జయించలేక కాబట్టి ప్రతిదీ మనం జయించాలంటే మనకు విశ్వాసం ఉండాలంటే ఏం చేయాలి దేవుని వాక్యంలో మనం బలపడాలా దాని వాక్యంలో బలపడిపోతే మన ఫేత్ డెవలప్ కాదు ఎట్టి కాదు నాకు విశ్వాసం ఉందని చెప్పి సాదు కాదు అట్లా కాబట్టి విశ్వాసం మనం ఆ టైం కాబట్టి ప్రభు చెప్తుంది అక్కడ ప్రభా నువ్వు కానీ నువ్వు కానీ వెళ్ళకుండా ఉంటే నా సహోదరుడు బతికూడా దేవుని మైము నీ సోదరుడు చనిపోయాడు కదా ఆయన మైము కొరక ఆయన మైము కొరకే కాబట్టి నువ్వు దైవికంగా అర్థం చేసుకోవాలా ఇది ఆయన మైము జరిగిందా నా విధేయత వల్ల జరిగింది నువ్వు దైవికమైన జ్ఞానం ఉంటే గ్రహించగలవు అది తెలుసుకోవాలని ఆయన సన్నిలో కూర్చోవాలి ప్రార్థనలు కూర్చోవాలా గంటల గంటల ప్రార్థనలో కూర్చోవాలి కనిపెట్టుకుంటే కానీ అది అవి బయలుపరచబడవు లేకుండా బయలుపరచబడరు ఏదో ఆటోమేటిక్ గా చెప్పేది కాదు అది అది వాక్యం తీసుకొని చెప్పేది కాదు దాన్ని రుచి చూడాల దాన్ని రుచి చూసి అది అనుభవించినాకనే అది ఫలిస్తారు అపోస్తులు శిష్యులు ఇదంతా శ్రమలకు పోయింది కదా వాళ్ళు భయంకరంగా దెబ్బతిన్నారా కొట్లాడు చేసే ఇందా కదా పౌలు శిలల గురించి ప్రార్థన పాటలు పాడుతుంటే వాళ్ళు శరసాలు కూడా కాబట్టి ఒక చాలా మంది ఉన్నారు వాక్యాలు పెడుతున్నారు ఒక బ్రదర్ శరసాల కదా ప్రార్థన చేస్తే సరసాలు బద్దలైపోతుందంటే కాదు అట్లా అది ఏ పర్పస్ లో చెప్పబడింది వాక్యం నువ్వు ఆ రీతిగా పౌలు శిలలా అది ఖచ్చితంగా అది బద్దలు ఖచ్చితంగా భద్ర కావాల్సిందే ఎందుకంటే అది ఏ కాంటెక్ట్ లో చెప్పబడింది అనేది కరిస్తూ తెలియదు ఆ వాక్యం ఎట్లా వాడుకోవాలో తెలియదు ఏ రీతి దాన్ని దాన్ని తీసుకెళ్ళా కూడా తెలియదు ఎందుకు వాక్యమే దానివల్ల ఏమైతే తెలుసా మీ వాక్యం ఈ రీతి ఉంది కదా అందులో నేను ప్రశ్నించాను ఏ రీతిలో జవాబిస్తుంది కాబట్టి అది ఏ విధంగా దాన్ని విడతీసి మనం చెప్పినప్పుడే వాళ్ళు అది గ్రహించగలరు కాబట్టి ప్రభు చెప్తుడు మార్తా మార్తా నువ్వు అనేక పనులు అలిసిపోతున్నాను కానీ మరీ ఏం చేస్తుంది ఉత్తమైన దానికోసం కూర్చొని ప్రభు దగ్గర కూర్చుంటుంది కానీ అక్కడ ఏం చెప్తుంది పునరుద్వానం జీవిని నేనే నాయన విశ్వాసం ఉంచి వాడు బ్రతుకును ఖచ్చితంగా బ్రతుడు ఎవరైతే విశ్వాసం పెట్టరు అన్నిటి కావచ్చు ఎవడైనా కావచ్చు ఆయన మీద విశ్వాసం పెట్టరు ఖచ్చితంగా చనిపోయినా సరే వాడు బ్రతుడు చావు స్థితిలో ఉన్న సరే ఆయన తలుసుకుంటే దేవుడు బ్రతికిస్తారు తర్వాత ఏం జరుగుతున్న అక్కడ బ్రతికి విశ్వసించేవాడు ఎన్నటికీ చనిపోడు ఇది నువ్వు బ్రతికివు కానీ పాత నిబంధన కానీ చెప్తున్నావు నీతి మంత విశ్వాసం బ్రతుకునే ఉంది కొత్త నిబంధనకి వచ్చరికి అది జీవించడం రాయబడింది తర్వాత ఆ విశ్వాసం అంతకనుకోవాలా ఆ విశ్వాసం ద్వారా అనేక రక్షణలోకి రావాలని ఉంది అక్కడ అంటే జీవించమన్నట్టు క్రైస్తవ జీవితం బతికింది బతికి అక్కడ చచ్చినా కదా శివం లాంటి కదా నువ్వు జీవించగా మాత్రం జీవిస్తున్నావు కానీ నువ్వు సంఘం నుంచి నువ్వు జీవిస్తున్నా నువ్వు మృతిగా ఏ స్థితిలో నువ్వు పడిపోయామో తిరిగి ఇవ్వమంటాడు దేవుడు అక్కడ కాబట్టి ఈ రోజు మనం బతుకున్నమా జీవిస్తున్నామా అనేది మన పాయింట్ అన్నట్టు ఒకవేళ ఇప్పుడు నువ్వు బ్రకినం పాప జీవితం నుంచి దేవుడు మనం బ్రక్కింపజేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కొత్త జీవితం ఆరంభించినా ఇప్పుడు మనం ఏం చేయాలా ఆయన కొరకు జీవించాల ఆయన కొరకు జీవిస్తాం అంటే ప్రభుని నమ్ముకొని ఆదివారం ఆదివారం చర్చకు పోయి ప్రార్థన చేసి కానికేసి ఇంకా కూర్చారు కాదు ఆయన కొరకు జీవిస్తూ అంటే ఆయన సత్యాన్ని ఆయన నీతిని ప్రకటించాల ధైర్యం కాదు ఒక సాక్ష్యం మొన్న ఏందా నేను ఒక సాక్ష్యం ఏంటంటే వాళ్ళు ఒక స్త్రీ భర్త చిన్న సెవెంటీన్ ఇయర్స్ పాపకు పెళ్ళైంది అమ్మాయికి పెళ్ళైతే చర్చికు పోలు చేసుకున్నది చేసుకున్నాకేం జరిగింది నేను షార్ట్ టర్మ్ చెప్పాను ఎందుకంటే ఈ వాక్యము దానికి సంబంధించింది కాబట్టి నీ విశ్వాసం ఎట్లా ఉండాలనేది నేను నాకు బాధ అడ్డమైంది ఎంత నాకే దుఃఖం ఆ సాక్షి మీదే అంటే ఎందుకు ఆ రీతిగా ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత భర్త భయంకరమైన ఏదో ఉంది ఒక సాధిస్తూ వాడు భయంకరమైన కానీ వారు ఏం చేశారు ఎట్ట బట్టడం కర్ణ తీసుకుంటే కర్ణ ఏం చెప్తే కొట్టుకోవడం అట్లా అంత భయంకరంగా పడుతుంది కానీ ప్రార్థనలు ఇచ్చిపెట్టలే తర్వాత గొడ్డలతో నరికినాడు మొత్తం ఎనభై కుట్లు పడ్డానికి ఎక్కడ కూడా అక్కడ నడిపిపడేసింది చిత్ర నడిచిపడేస్తే నైట్ ఒంటి గంటగా నరిపితే మరియు తెల్లవారు జన ఆరు గంటల తగ్గ మనుషులు అంత పెంగి ఎవరు కూడా ఆమెను హాస్పిటల్ తీసుకోలేదు అక్కడ అంత మడుగులు అంత భయంకరమైన సమర్లు ఇచ్చినా ఆమె దేవుడు ఇచ్చిపెట్టలే తర్వాత ఆ మొత్తం మోసుకొని చేపలు జుట్టుకొని పోయింది అన్ని మొక్కలు తీసుకొని చెయ్యి మొత్తం మొత్తం చూపించింది చేయి నరికేసింది మొత్తం భయంకరంగా అంత భయంకర నరికిస్తే ఆ మిలిటరీ డాక్టర్ హాస్పిటల్ చేసిపోతే ఆయన భర్తకి కష్టమని చెప్పని చెప్తే బాడీ మొత్తం సెఫ్టిక్ అయిపోయింది మొత్తం బ్లూ కలర్లో మొత్తం వాస్తు భయంకరంగా ఉందని అలాంటి పరిస్థితులు కూడా దేవుడిని ఇచ్చిపెట్టలేదు దేవుడు అంతా మాట్లాడండి అలా తర్వాత భర్త చనిపోయిన చనిపిన తర్వాత చంపదామని కొనుకూరితో కొనుక్కుంటుంది కానీ ఆ మాత్రమే దేవుడిని మొరపెడుతుంది దేవుడిని మొరపెడుతుంది ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్తే ఎనభై ఎనభై ఎనిమిది కుట్లే అది మొత్తం నుంచి కూడా పనిచేయరా ఈ ఎన్నిక మీద భద్రతతో అంత భయం బాడీ మొత్తం చిత్రవత అయిపోయింది అంత పైగా పరిస్థితి దాట తగ్గిస్తున్న మా వల్ల కాదమంటే దేశాన్ని ఎక్కడైనా ఎక్కడ ఏదో చేసా చచ్చిపోయినా పర్లేదని చెప్పి తీసుకెళ్తే తర్వాత కుట్టేసి వేస్తే తర్వాత ఏం జరిగింది ఆ బాధ చూడలేక వాళ్ళు పట్టు కూడా పురుగులు పొందాలి చనిపోయాడు ఎవరైనా ఇతర పిల్లలు ఇతర పిల్లలు అంత ఆ బాధ టైంలోనే ఆ ఇంట్లో పరిస్థితి బాగలేక ఆమె పొలం పనులు గోచేస్తే సన్నిల దిగి ఎంత పైకైనా శ్రమలు అనిపించింది ఆమె ఆమె చెప్తుంటే ఎంత బాధ అనిపించింది అంటే విశ్వాసం ఇచ్చి ఇంత విశ్వాసం ఇచ్చిపెట్టలేదు ఎవరిన దశలోనే భర్తను పోగొట్టుకుంది ఎవరిన స్త్రీలో ఎలా ఉంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా పోషించాలో ప్రభావా అని ఆ హాస్పిటల్ మొత్తం బాడీ అంతా ఫాల్జన్ ఆరు బయట పెట్టేసినామని అందరూ వచ్చి చూసుకో పొమ్మని భయంకరంగా శరీరం అంతా ఇంత భయంకరంగా ఉ్గిపోయింది మొత్తం బ్లూ కలర్ అయిపోయింది బాడీ గొడ్డతో నడికింది ఫాలజన్ డబ్బులు ట్రీట్మెంట్ చేయడానికి కానీ ఆ టైంలో దేవుడు ఆమెను మూర్తి స్వస్థపరిచినప్పుడు ఆమె తర్వాత డాక్టర్ చేసింది లేచి తర్వాత ఆమె లేసి చెప్తుంది ఎవరు కూడా వాళ్ళ అందరూ దూరం నుంచి వస్తారు వాసన అందరు దూరం నుంచి వెళ్ళిపోతారంట ఎంత భయంక శ్రమాన్ని మించిన కానీ దేవుడు మనకు ఇచ్చిపట్లే విశ్వాసం ఇచ్చిపట్లేదు తర్వాత భర్త చనిపోయాడు బిగ్గర్గా ఏడుస్తుంది అమ్మను ఏడబమ్మ గుట్లు ఇటుక తీసుకున్న గుండెల మీద కొట్టినాడు అసలు ఎట్ట చనిపినట్టు అంత భయంకరంగా కొట్టినాడు కానీ ఆమెను బతుకుందంటే ఖచ్చితంగా ఆయన కొప్పలే ఆ పరిస్థితుల ఎవరు కూడా బతకడు దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి నిలబెట్టిన తర్వాత దేవుడు ఆమెను ముట్టినతో మాట్లాడే స్వరంగా మాట్లాడే తప్పు లేదు ప్లేసి తర్వాత నువ్వు నడు నేను ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి ఇమీడియట్ మిల్ట్ ఏందో కానీ బతుకున్నప్పుడే కుట్ చేసింది అంత భయంకరంగా నడిపించింది ఈరోజు గొప్ప సేవ చేస్తున్నాను అని చెప్తుంటే నా కళ్ళ నేనే కళ్ళ మీద వచ్చేసి నా చూడండి అంతే ఆమె ఎంత విశ్వాసంలో ప్రాబ్లం పడుకుంది ఈరోజు పిల్లలు మంచి మంచిగా మంచి పదువులు చదువుకున్నారు దేవుడే పెంచి పిల్లల్ని అని ఆ స్త్రీ ఆ సంఘంలోకి చెప్తుంది మీ భర్తల గురించి మీరు ఆరితడానికి వీలేదు మీరు సహించాలా నేనైతే గొప్పదని కాదు కాబట్టి నేను ప్రభు మీద విశ్వాసం పెట్టినా నా పిల్లల్ని నా భర్తే పోషాలు నా భర్త విడిచిపెట్టినా కానీ అంత సూచకపోయినా కానీ ఆమె పనికిపోయి పిల్లలు చిన్న చిన్నగా పోషించుకొని ఒక సాయం గొప్ప సేవకులు వాళ్ళు మంచి సదుక ఉద్యోగాలు వచ్చిన వారికి ఒక మినిస్ట్రీ రెండు మినిస్ట్రీస్ నడిపిస్తున్నాను అక్కడ ఎక్కడ ఆ ధోరణాలు ఆ ప్రాంతం టైం సైడ్ లో అంటే ఆమె ఎంత విశ్వాసంతో దేవుడు ఉంటే ఆమె ఎంత ధైర్యంగా చెప్తున్నారు సాక్ష్యము నాకు అనిపించింది ప్రభావ అలాంటి విశ్వాసం నాకుందా ప్రభ నాకు వచ్చిన ప్రశ్న నేను నేను అడిగిన అలాంటి విశ్వాసం నేను నాకు ఉందో ప్రాబ్ నాకు చూపించు ప్రాబ్ అంటే నాకు చెప్పండి దేవుడు నీ విశ్వాసం కొంచెమే ఉంది అంత విశ్వాసం లేదని చెప్పింది దేవుడు నాతో మాట్లాడు నాకు అప్రాధం అప్పుడు వాక్యం చదువుతున్న దేవుడు చెప్పిడు ఈ చివరి కాలంలో అనేకులు విశ్వాసం పోతుంది అనేకులు ప్రేమ చలాారిపోతుంది అని తిరిగి వచ్చే టైం కానీ రాకటానికి పీరిగాకుండా గద్దలు అక్కడ అంత భయకర పరిస్థితులు ఉంది ఆ టైంలో ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలా మన విశ్వాసం ఉంటే కదా ముందుకు పోగలరా ఫస్ట్ ఫేక్ నీ పునాది విశ్వాసం అది వాక్యంగా నీ పునా తీసుకుని విశ్వాసంతోనే ముందుకు పోయింది బతకాల అన్నప్పుడు అక్కడ అక్కడ ఏముంది కదా ప్రతికి విశ్వాసించిన వాడు ఎన్నటికి కాబట్టి నువ్వు ప్రతికి విశ్వాసించిన వాడు ఎన్నటికి చనిపోదు ప్రతికి వెళ్ళినప్పుడు చనిపోయినావు ప్రతికి నో ఇప్పుడు ఆయనతో పాటు జీవించాలంటే నువ్వు ఆయనతో పాటు నువ్వు ఆయన ఆయన నీతిని సరితని నువ్వు ప్రకటించాలా ఈ మాట నమ్ముచున్నావు అంటే నమ్ముచ్చున్నా ప్రభావం దానికి ముందు ఐమంది మార్త ఎప్పుడు ఆ మాట చెప్పినప్పుడు మాత చెప్తుంది పునరుద్వానము లేపబడతాడు ప్రాబ అని చెప్పాడు కానీ పునరుద్వానం కాదు ఆల్రెడీ దేవుడు అక్కడ లాజ చనిపోయి మూడో అయిపోయింది లేపినా దేవుడు లేపడా లేదా చూడండి కాబట్టి మన విశ్వాసము ఆ రీతిగా పరిపక్కం చే ఎందుకంటే మన విశ్వాస విశ్వాసం సరిపోదు నాకైతే సరిపోదు నేను అందుకే ప్రభు నడు అడుతున్నా ప్రభావ విశ్వాసం సరిపోదు బాబా ఎందుకంటే ఈ విశ్వాసంతోనే ఎంతో భయంకరంగా నేను జయించలేకపోతున్నా ప్రభావ నువ్వు నాకు సాయంపడం ఎందుకంటే పది ఆయన సాయం మనకు అవసరం కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే చూడండి తర్వాత మన విశ్వాస ఇప్పుడు వరకు మనం ఏం చేసినాం మీకు విశ్వాసం ఉండాలా తర్వాత నీతి మంత్రుడు విశ్వాసం మూలంగా బ్రతుకున్నప్పుడు నీతి అంటే ఎవరంటే రక్షణ బంబ కాబట్టి మనం బ్రతికిం ప్రభులు మనం బతికింపబడ్డాడు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా నువ్వు జీవించాలా అంటే మనం ఏం చేయాలా చూడండి మనకు ఒక బలం తినది మనం అన్ని ఈ లోకంలో అన్ని కోరుకుంటా ఉంటాం మాకు అది కావాలి ప్రభావం ఇది అని మనం అంతా కోరుకుంటా ఉంటా ఉంటాం అర్థమవుతుందా మనకి ఏది కావాల ప్రభావ అది కావాలి ప్రభావ అని కోరుకుంటూ ఉంటారు కదా కాబట్టి ప్రాబ్లం ఏం చెప్పింది తెలుసా చూడండి ఇక్కడ ఇక్కడ రాసింది చూడండి మతీ సువార్త ఇరవై ఒకటా అధ్యాయము ఇరవై మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదు వాటిని అవి దొరుకునని నమ్మినా మీరు వాటి అన్నిటిని వారితో చెప్పాను ఇంగ్లీష్ లేమని తెలుసా మరియు అన్ని విషయాలను మీరు ప్రార్థనలో ఏది అడిగినా నమ్మకం మీరు అందుకుంటారని అందంట చూడండి ఏముంది అక్కడ అన్ని విషయాలు ఆల్ థింగ్స్ అని ఉందా 21-21 ట్వంటీ వన్ ఏముంది ఇంగ్లీష్ బైబుల్ ఏ ఉంది ఆల్ థింగ్స్ అని ఉంది అంటే మనము ఇక్కడ ఇక్కడ ప్రావీన్ చెప్తున్నాను మీరు ప్రార్థన చేసినప్పుడల్లా వేటిని అడుగుద్రో అంటే కొన్ని మనం అడుగుతున్నాం కదా ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి నీకు ఎలాంటి విశ్వాసం మీలో ఉంది ఈరోజు పరీక్షించుకోవాలి అలాంటి ఫేట్ మనకు ఉందా లేదా ఏముంది అక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుద్రో వాటి దొరికైనా నమ్మినడదా అవన్నీ మీరు పొందుకుంటారు కానీ అంటే ఏ కడుతున్నావు ఇప్పుడు మన జీవితంలో ఎన్నో మన అవసరంలు ఉంటాయి కదా బాగా అర్థం చేసుకోండి ఎన్నో అవసరంలు ఉంటాయి కాబట్టి అతి ఒకసారి అన్ని ఒక రోజు కూడా సరిపోదు నాకు అది కావాల ఇక్కడ లిస్టు తయారు చేసుకుంటే నీకు లిస్ట్ రానీకి ఎంత టైం పడుతుంది నువ్వు ప్రార్థనకి ఎంత టైం పడుతుంది అంత టైం మీకు ఉందా ఈరోజు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది తెలుసా మీరు ఏ ప్రార్థన చేస్తే మీరు ఏది అడుగుతుందో అది మీరు పొందుకుంటారు ఉంది ఇంగ్లీష్ లేవంతుంది తెలుసా ఆల్ థింగ్స్ అని ఉంది అంటే మీరు కొన్ని అడుగుతున్నారు కానీ నేను సమస్తం నేను మీకు ఇస్తున్నాను తేడా ఉందా లేదా మరి నేను నమ్ముతున్నావా ఈరోజు నా భవిష్యత్తు ఎందుకు రావా నా పిడ్డల భవిష్యత్తు ఎందుకు ప్రవా నా జీతం ఎందుకు ప్రవా నువ్వు ప్రశ్నించడానికి వీలే ఎట్టి పరిస్థితుల విశ్వాసం ఉన్న వాడు ఎవరు కూడా ప్రశ్నించారు నేను చెప్తున్నా నీకు ఆ ఫేట్ ఉంటే నువ్వు ప్రశ్నించవు దేవుణ్ణి ఆల్ థింగ్స్ అని ఉన్నట్టు కదా అన్నింటిని నన్ను నువ్వు పన్నిటిని నడుగుతున్నావు దేవుడు సమస్తం నీకు అనుగ్రహించింది రోహిణ పత్రిక మనం చూస్తాం దేవుడిని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పుకున్న పిల్ల వారి అందరికీ మేలు కలుగుటకే సమస్తమని సమకూరి జరుగుతున్నవని జరగబోతేనే చెప్పలే జరుగుతున్నవని ఎరుగు దుమ్మన ఆల్రెడీ జరిగిపోయింది ఆల్రెడీ లీడింగ్ లో ఉన్నాయి అంటే జరుగుతున్నాయి నీకు ఏ టైంలో ఏం కాదో దేవుడు ఖచ్చితంగా నీకు నువ్వు మటుకు విశ్వాసం నువ్వు సాగిపోతూనే ఎందుకంటే నీకు ఒక పిలుపు దేవుడి ఇచ్చాడు దాన్ని మటుకు పోతా ఉండాలా కదా ఒక ఫిల్పు దేవుడి ఇచ్చింది నీకు కదా ఆ ఫిల్పు నువ్వు ఎట్లా కాపాడుకుంటుంటే విశ్వాసం వల్ల లేక పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకుంటారు తిబోతి రాష్ట్ర పత్రిలో పౌలు అంటాడు నీలో ఉన్న ఆ పదార్థమును పరిశుద్ధాత్మ వలన కాపాడుము ఎక్కడ ఎట్లా కాపాడుకోవాలంట పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకోవాలి నీలో ఉన్న ఆ మంచి పదార్థము ఏంటి పదార్థం అంటే ఏంటి మంచి పదార్థి లేదు కదా పదార్థం అంటే అంటే దేవుని వాక్యం కదా దేవుని వాక్యం వల్ల దాన్ని సంపూర్ణంగా రావాలంటే దేవుని ఆత్మ సాయం కావాలి కదా ఆత్మ వల్ల కట్టడం మనకు అవసరం కదా పశురాత్మ వంతుల రక్షణ మధ్యనే ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ నింబడినప్పుడే ఆత్మ వల్ల కడ్డం అనుకుంటుంది ఆ మంచి పదార్థాన్ని ఎట్లా కాపాడాలంట పశురాత్మ వల్ల కాపాడాలంట అందుకు హోలీ స్ప్రిన్ అనంతంటివి మనం చాలా ముఖ్యమంత్రి ప్రతి రోజు మనం దేవుని ఆత్మ నింపబడుతున్నాడా ఒకసారి పని మీద పోతుంటే ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ దిగుతూ ఉంటుంది భాషలతో ప్రార్థన చేస్తే దేవుని ఆరాధిస్తుంటుంది ఉచిత అదే ఎంత ఆనందం ఉంటుంది ఎంత సంతోషం ఉంటుంది ఏ తలపులు రావు దుష్టుడు భయంకర తలపులు చేస్తూ ఉంటాడు అది రేపు ఏంది రేపు ఏందని కానీ ఎప్పుడైతే నువ్వు బిగ్గరగా ఆయన సందర్భం ఆయన ఆనందిస్తూ ఉంటే అన్ని దూరం అయిపోయింది ఆయన ఆనందిస్తూ ఉంటుంది అప్పునికి ఎక్కడైనా సమాధానం వస్తూ ఉంటాయి ఆ స్పిరిట్ ఆ విధానంలో మనం పోయినప్పుడే మనం ప్రభు ఒకటి నిలబడగలం ఈ శ్రమలకాలంలో కాబట్టి ప్రభు చెప్తున్నాను అక్కడ ఏం చెప్తున్నాను అక్కడ మీరు ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు మీరు అడగండి ఇప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా ఏముంది అక్కడ మీరు వేటిని అడుగుతున్నాను వేటిని అంటే కొంతే కొన్నినే కానీ ఇంగ్లీష్లో పెట్టి ఏంటంటే ఆల్ థింగ్స్ అని అన్నిటిని మీరు అందుకుంటాను కదా అన్నింటిని అందుకున్నదంట మీరు అందుకోవడం అంటే ఏంటంటే ఏంటంటే ఎవరు ఎవరు ఇస్తే కదా ఇప్పుడు నేను మీకు ఇచ్చిన మీరు ఏం చేస్తారు ఒకటి అయిపోయింది అనుకో ఒకటి మళ్ళీ తీసుకుంటున్నాను అక్కడ పొందుకుంటే వాళ్ళంది ఇక్కడే అందుకుంటే ఆల్ థింగ్స్ అన్ని అంటే ఇప్పుడు మన భవిష్యత్తు గురించి మన భయం ఉందా మన మన కెరీర్ గురించి భయం ఉందా మనకు మన పిల్లల గురించి మన భయం ఉందా మన ఉద్యోగుల గురించి మనకు భయం ఉందా ఏ భయం లేదు ఈ ఉద్యోగం కాబట్టి ఇంకొక ఉద్యోగం అవుతుంది ఏ రీతైనా సరే ఆయన జ్ఞానం దేవుడు సమస్తం మనకి ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు కాబట్టి మీ విశ్వాసం మీరు బతికే వాళ్ళకున్నారా అది మీరు అక్కడ అది ఒక వాక్యం చూపిస్తాను ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి క్రైస్తవ జీవితం ఎటువంటి ఈరోజు బతికిన జీవితం బతుకుడు రతును అంటే బ్రతున్నారు కానీ జీవించడం నేర్చుకొని జీవించడం అంటే ఏంటంటే నువ్వు పైకి లేచి పది మందిలో పోయి దేవుని వాక్యం ప్రకటించడం ఎందుకంటే నువ్వు జీవించిన వాటిని నీ జీవం ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వ ఎక్కడి నుంచి వచ్చింది నీ జీవము ఆయనైతే దాచిబడి ఎవరు కూడా ముట్టలేడు ఏ సైతం నీ మంత్రంలో నేను ముట్టలేదు వాక్యం ఉంది మీరు పైన వాటిని వెతుకున్నాడు అక్కడ క్రీస్తు కుడి పాశ మీద కూర్చున్నాడు మీ జీవము వలి పత్రిక అనుకుంటా మీ జీవము ఆయన అయితే దాచిపడిన ఎన్నోసార్లు చెప్పిన ఈ వాక్యం ఎన్ని సాజెక్టులను ఒకరి ఒకరింట్లో కానీ చివరికి నమ్మిరు ఆ భయం నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు భయం చచ్చిపోతేనేమో నేను చనిపోతేనేమో నాకేమైనా కానీ నేను చెప్పినా నీ జీవము ఆయనతో ఉంది ఎవరు కూడా దాన్ని ముట్టలేడు నీ శరణను గాయపరవచ్చు నువ్వు శరణిని ముట్ట చూడాలి కానీ నీ చే ముట్టినా లేదా కానీ ఆత్మ ముట్టినా ముట్టలేదు మరి ఆ విశ్వాసం మనకుందా నాకు ఎందుకు ప్రాబ్లం శ్రమ నాకు కాబట్టి శ్రమలలో సంఖ్యలో వాళ్ళు ఆనందించుడు పవలిసీలను శిశువులంతా ఆనందించుడు వాళ్ళు అనుభవించి మనకు అవిని రాసింది పత్రికలు కాబట్టి నువ్వు కూడా అనుభవం పోతే నీకు అర్థమవుతుంది నువ్వు ఏది అనుభవించుకోవడానికి ఎట్లా నువ్వు దాన్ని దాన్ని రుచి చూడకుండా ఎట్లా దాన్ని చెప్పగలరు చెప్పలేదు రుచి చూసినా కూడా చెప్పగలరు రుచి చూసిన వాళ్ళు చెప్పలేరు కదా ఆ శ్రమ అనిపించే వాళ్ళు తెలుసు కదా కాబట్టి అవుల శ్రమ అనుభవించి ఆ పత్రిక రాస్తే మన విశ్వాసం బలపడుతుంది ఎందుకు అంత శ్రమలో కూడా ప్రభులు విడిచిపెట్టేది మనం ఎందుకు అట్లా ఉండొద్దు ఆ ఫేట్ మనకు రావాలి కదా ఉండాలి కానీ మనం ఏదైనా దేవుడు మనకి సమస్య మనకు అనుకరిస్తూ ఉంటాడన్నమాట కాబట్టి ఆల్ థింగ్స్ అని కాబట్టి నేను నేను ఇంగ్లీష్లో నాకు చాలా చాలా ఆనంది అందుకే నేను ట్రాన్స్లేషన్ చేస్తూ రాసి పెట్టుకున్నా ఎందుకంటే అక్కడేమో మనకు కొన్ని అడుగుతున్నాను నాకు ఉద్యోగం కావాలంటే సీడ్గా ఉన్నా అంతే కదా ఇక నీకు ఇంకేం కావాలా నీకు తెలుగు మనకి ఏం కావాలి మనకు సరి తెలియదు అని చెప్తున్నా మనకి ఏం కాదు మనకు అసలు తెగడే తెలియదు ఆయనకి తప్ప కాబట్టి ఆయన అడిగినప్పుడు విశ్వాసంతో నమ్మి ముందుకు పోతా ఉంటే నీకు అందిస్తారంట నీకు ఇస్తారంట చేతికి కట్టలేని వాక్యం కాబట్టి కాబట్టి మన విశ్వాసంలో మన సంభువుని ముందుకు వెళ్ళిపోవాలి తర్వాత కొన్ని విధానాలు మనం చూడాలి ఎందుకంటే ఇక్కడ మార్పు సార్త పంతొమ్మిది అదేం పంతొమ్మిది వచ్చినా తొమ్మిది అద్యం పంతొమ్మిది చేయమని ఒక మూగదయం పట్టిన వాడిని అతని దగ్గర తీసుకొస్తారు శిష్యూ అది వాళ్ళ వల్ల చేత కాదు మూగదయం పట్టిన ఒక వ్యక్తిని జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇక్కడ నుంచి మనం చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకోవాలి వాకులు నీ విశ్వాసము నేను ఎట్లా పరిపూర్ణంగా చేసుకోవాలి అని ఇక్కడ నుంచి మనం చూస్తాం నీకు ఆ ఫేత్ ఉందా ఈరోజు నువ్వు పరీక్షించుకోవాల మన ఈ రోజు పరీక్షించుకోవాలి అక్కడ విశ్వాసము వల్ల ఏం జరుగుతుంది అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా ఆల్ థింగ్స్ అన్ని తోటి మనకు అనుకరించింది తర్వాత ఒక మూక దయం ఒక వ్యక్తిని ఏసులో దగ్గర తీసుకొస్తున్నారు ఫస్ట్ శిశువుల దగ్గర తీసుకెళ్ళారు అది వాళ్ళ వల్ల ఖాళీ ఏసుకోవ్తో పాటు సేవ చేస్తున్నారు ఏసులో పా కానీ ఈ రోజు కూడా సేవకులు చాలా మందికి ఏం చేస్తారంటే భయపడతారు దయ్యాల దగ్గర వెళ్ళాలంటే నేను చూసినంత ముందు చాలా తీసు చాలా మంది తీసినా ఈవినింగ్ పెంచే వాళ్ళకి కూడా భయపడతాయి చాలా మంది కానీ మనం భయపడం ఎందుకంటే ఒకప్పుడు మనకు తెలియదు కానీ ఒకటేంటంటే ధైర్యం ఏంటంటే తెలియనప్పుడే ధైర్యం ఉన్నాం మన ప్రాబ్లం పట్ల తథ్యం వచ్చినాక ఇంకా మనం భయపడదామా ఎయిట్ పరిస్థితులు భయపడదాం అది ఎంత చీక మనం భయపడతా కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే శిష్యులు దగ్గర తీసుకొస్తే ఏం జరిగిందంటే అది వాళ్ళ వల్ల అప్పుడు ఏం చేస్తున్న మార్పు స్వార్థ తొమ్మిది ఐదు పంతొమ్మిది విషయంలో అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారులారా మూర్ఖ తరం ఇంకోది ఇక్కడ ఉంది అక్కడ ఇక్కడ ఏముందంటే విశ్వాసం లేని తరం వర్లారా అన్న అంటే విశ్వాసం లేని తరం అన్నట్టు కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో విశ్వాసం లేని తరం కూడా ఉంది విశ్వాసం తరం కూడా ఉంది ఇప్పుడు నువ్వు ఏ తరంలో ఉన్నావు విశ్వాసం అనే తరంలో ఉన్నవా విశ్వాసం లేని తరంలో ఉన్నవా నేనైతే విశ్వాసమైన తరంలో ఉన్నానని ప్రయాసపడుతున్నాను కానీ నాకున్నా ఈ విశ్వాసం సరిపోయింది నేను ఒప్పుకున్నా ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సింది నేను ఏ బలహీతున్నా సరే గవ దగ్గర అది ఎంత గొప్ప సేవకైనా సరే ఎవరైనా కావచ్చు కానీ ఒప్పుకోవాల్సిందే కానీ ఇక్కడ ఏం చెప్తుంది సార్ అందుకు కానీ విశ్వాసం మీ తరం వల్లారా నేను ఎంతకాలం మీతో నుందును ఎంతో నివ్ని సహించను నేను ఎంతకాలం మీతో ఉండాలా ఎంతో నువ్వు సహించాలా మీకు ఎన్నో విషయాలు నేను చెప్పినా ఎన్నో వాళ్ళని బయలుపరిచినా ఎన్నో సత్యం నీకు బయలుపరిచినా కానీ మీరు ఇంకా ఏం చేస్తుంటే మీరు తను పాటించలేదు ఆ ఫేత్రులు మీరు పోతలేదు అందుకు దయ్యాలు పోతలేదు కదా అని ఇక్కడ చెప్తున్నాను కానీ విశ్వాసమైన తర్వాత ఎంతకాలం మీతో ఉండాలంటే ఆయన ట్రైన్ చేస్తున్న శిష్యుల్ని ఆయనతో పాటు తీసుకోంతున్నాడు గుంపులాగా ఆయనతో పాటు లీడర్ లాగా ప్రభు పోతుంది ఆయన తప్పన ఒక స్టూడెంట్స్ లాగా పోతున్నాడు తరబీది ఇస్తాడు కాబట్టి తరబీదు వచ్చినప్పుడు ఆయన ఆయన ఎంబడిస్తే నీకు అర్థమైతే ఆయన ఆయన ఏం సీక్రెట్ ఉందో అవన్నీ నీకు చాలా మంది తెలియగల ఏం చేస్తారు తెలుసా మాస్టర్ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మాస్టర్ దగ్గరికి పోతాడు సార్ నాకు ఇది అర్థం కావట్లేదు సార్ మరి ఎట్లా అర్థం చేసుకోవాలి మాస్టర్నే కాకబడతారు తెలుసా మీకు మాస్టర్ కాకబట్టి మంచిగా మాస్టర్కి ఏదన్నా ఏదైనా ఆయన సంతోష పెట్టేదా అట్లా వాళ్ళు మన బిహేవియర్ మార్చుకోవడం వాళ్ళు మర్యాదటటువంటి ఏం తెలుసా వాళ్ళు కొన్ని తెలియని కూడా కొన్ని సీక్రెట్ చెప్తారు ఎట్లా చదువుకోవాలి ఎట్లా చేయాలి అని చెప్తారు కాబట్టి మన ప్రభు దగ్గర ఎట్లా ఉండాలి అందరూ వినిపోతూ వాక్యం మీద జనసభ అందరూ వాక్యం వినిపోయిడు కానీ పైన మీద శిష్యుల పని మంది ఇచ్చి ప్రభావ మీ రాకలకు సమాప్తి ఏంది ప్రభావ చూచి అంటే ఇచ్చిండు అది తర్వాత ఏం చేసిండు విత్తవాడు ఇచ్చిన రూపమార్గించి విశ్రీకరించా లేదా అది అడిగితేనే అది అడిగితేనే దేవుడికి ఇస్తారు అడగకుండా ఏదో మనం ఏదో గుడ్డిగా చదువుకొని కాదు అన్న ఎంతో సత్యం ఉంది ఎంతో విధానాలు మనకు ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం నేర్చుకోవాలా మనం నేర్చుకొని మన విశ్వాసాన్ని ఏం చేయాలా అనేకలు చూపించాలా విశ్వాసం అంటూ బాధరా అంటూ తీసుకున్నవా ఆ ఫేతులకు మనం ఎదురు ఇప్పుడు లేదు ఆ ఫేతు మనకు నేను అయితే చెప్తున్నా నాకైతే లేదు కాబట్టి నేను అందులో చూడండి తర్వాత ఏమండి అక్కడ ఎంతకాలం నేను మేము సైన్తో ఎంతవరకు మీతో ఉంటాను వాడిని అయితే తీసుకున్నాను వార్త చెప్పగా వాళ్ళు తీసుకొచ్చింది కదా తర్వాత ఇప్పుడు ఏం జరిగింది ఇరవై ఐదు చాలా జాగ్రత్తగా మీరు అప్సర్ చేయాలి ఇరవై ఐదు వచ్చింది కదండి జనులు గుంపుగా కూడి తన ఎందుకు పరిగతి వచ్చిగా ఏసు పూచి ఏం అక్కడ గుంపులు గుంపులు వచ్చేశారు ఒక చూడండి ఒక మోగ ఒక పబ్లిక్ మీటింగ్ పోయినావు అనుకో ఒక ఊరికి పోయినా అనుకో నువ్వు ఒక ఊరికి పోతే ప్రేమైతే ఒక దయం బట్టి వ్యక్తి వచ్చిందనుకో జనాలు ఏస్తారు వారి ప్రవర్తిస్తుంటే వాళ్ళకి ఏమవుతుంది జనాల అందరికీ ఒక గుమ్ము అయితే గుమ్ము కదా అట్టే ఏదైనా అయింది అనుకో గుమ్ము కొడతాడు తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పి చూస్తారు లేదా చూస్తా ఉంటారు కదా అప్పుడు ఏసుకో వాళ్ళ మధ్యలో ఉన్నాడు ఏసుకో ఉన్నాడు ఆయనతో పాటు శిష్యర్ కూడా ఉండరు కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉన్న వీళ్ళు జన సమూహం మధ్యలో ఉన్నారు ఆ మోగ దయ్యూ అక్కడే ఉన్నాడు ఏసు బాబు ఉన్నాడు శిష్యులు జన సమూహంతో ఉంది జనులు గుంపులు గుంపు కూడా ఇచ్చారు ఇప్పుడు ఏం జరుగుతు చూడండి ఏముంది అక్కడ చెవిటి ఏసు చూసి మోగమైన చెవిటి దయ్యమా అంటే ఏం దయ్యం అంటది చెవిటి దయ్యం అంట చెవిటి దయ్యం మోగ మూకతనం ఉంది తర్వాత చెవుడు కూడా ఉన్నట్టే ఆ యొక్క ఒక టీమ్ అన్నది ఒక దయ్యం అన్నట్టు అప్పుడు ఏం చెప్తున్నారు మన ప్రభు వాణ్ణి వదిలిపొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించిందని చెప్పి ఆ అపవిత్రాత్మను గర్దించను ఇప్పుడు మీరు చేసుకోండి ఆయన గర్దించండి అక్కడ కదా ఇప్పుడు మనం మనం కూడా గర్దిస్తామా లేదా మనం మనం గర్దిస్తుంటే ఆయన అక్కడ ఒక పాయింట్ మీరు అర్థం చేసుకోండి అక్కడ ఒకటి మర్చిపోండి మన ప్రభు ఎందుకు చెప్పండి మనం అది వాడుతున్నాము చూడండి ఆయన ఎందుకు వాడలేదు అది అలా ఆయనే వాకు కాబట్టి ఆయన వాకు వాకు అయిన వాడు వాడాల్సిన అవసరం లేదు కానీ ఆ వాకు నీ వచ్చి నీ తీసుకుంది అది వాడాలా అప్పుడు కార్యం జరుగుతుంది అర్థమైందా విశ్వాసం ఎట్లా తెలుసా ఏదో దేవుడు నాకు జీవితంలో గొప్ప కార్యం చేసిండు నాకు ఇంకా నాకు భయంకునే శ్రమలు ఉండే దేవుడు నాకు పని ఇచ్చిండు దేవునికి వంద అంటే కాదు అది కాదు విశ్వాసం అది దేవుడు ఇస్తాడు ఆయన కృప ఉంది కాబట్టి ఇస్తారు కదా మనకు అవసరమే అది కాదు విశ్వాసం నీ విశ్వాసము నువ్వు జీవిస్తాం ఎట్లా జీవిస్తున్నావు ఈ లోకం మనుషులాగా మతపరంలాగా జీవిస్తాడువా ఆయన నామాన్ని మైమ మంచలాగా జీవిస్తాడువా అనేది పాయింట్ ఇక్కడ నీ విశ్వాసాన్ని అట్లా పరిపక్వం చేసుకోవాలా అనే విషయం చెప్తున్నాం కాబట్టి ఆయననే వాక్ కాబట్టి ఆయన ఏసునామ వాడాల్సిన అవసరం లేదు మనం వాడాలి మనము వాడాలా గతించిన తర్వాత ఏసులో అక్కడ ఏం చెప్తున్నా అక్కడ ఏమి వచ్చినందు ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఆ దయ్యంను వెళ్ళగట్టలేకపోతామని ఏకాంతంగా అడిగిరి ఏకాంతం అడిగిందా లేదా కాబట్టి ఏకాంత ప్రార్థన మనకు అవసరమా లేదా అవసరం కదా మన ప్రార్థన చేస్తూ అవసరం కాబట్టి ప్రార్థన లేకుంటే కష్టపడి నేనైతే నేను చాలా సార్లు నేను గమనించిన ప్రార్థన జీవితం లేకుంటే మనం నిలబడలేదు ఎందుకంటే ప్రార్థనలో ఉంటే మనకి దేవుని దిగుతూ ఉంటుంది ఆయనతో సంభాషిస్తూ ఉంటాం దేవుని శరీరం చూస్తూ ఉంటే ఎంతో ఆనందం ఉంటూ ఉంటుంది కాబట్టి ప్రార్థన జీవితం అనేది మనకి చాలా అవసరం ప్రార్థన ఒక సందశేఖరం వస్తారు చెప్పిన వాక్యని ఒక పాస్టర్ అంట సంవత్సరం కొలది ఒక సంవత్సరం మొత్తం వాక్యం చెప్పాలంటే ఒక పుస్తకం ఉంటుందంట ఆ పుస్తకం తీసుకొని రోజు ఒక ఒక వాక్యం చెప్తుంటారంట మీరు ఏంటంటారు రికార్డింగ్స్ ఏంటంటారు అంటే ప్రార్థన జీవితం లేదు అది వాక్యం ఏముందో అది తయారు చేస్తుంటే అంటే వాక్యాలు అవి తీసుకొని ఏం చేస్తారంటే ఆయన ఆ వారానికి ఒక వాక్యం చెప్తారంట వెళ్ళిపోతారంట మళ్ళీ ఆధారం వస్తే ఒక వాక్యం చెప్తే వెళ్ళిపోతారంట ప్రార్థన జీవితం లేదు ఏం లేదు కానీ వాక్యం అయితే గంభీరంగా ఉంటుంది కాబట్టి మనుషులు సరే ఎట్లా ఏదైతే నమ్మే ఆ టైంలో వాక్యం అయితే ఆకర్షింపబడుతున్నారు కదా వాక్యమైతే జనాలు కానీ మన పరిస్థితి మన పరిస్థితి అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఈరోజు క్రైస్తవ సంఘము ప్రతితోంది కానీ జీవిస్తలేదు బతు అయితే చచ్చిన శ్రవ్లు కానీ చదువుతలేదు కథకటం అనేది లేసి నిలబడటం అనేది కదిలేనని సాధించం నాకు నామ నిమిత్తం రోషం కానీ ఎవరు నిలబడతారంటే ప్రభు చెప్పినా లేదా ఆయన నామ నిమిత్తం ఎవరు రోషంగా నా కొరకు నిలబడతారు నువ్వు లేవాలా తర్వాత నిలబడని కూడా నేర్చుకోవాలి లేవాలా ఫస్ట్ కూర్చున్నప్పుడు పైకి లేవాలా ఈరోజు కాంగ్రికేషన్ అంతా కింద కూర్చొని పైకి లేస్తలేదు లేచినా కానీ మళ్ళీ ఏం చేస్తుందో మాస్టర్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందో ఇది బాగా వాకింగ్ చెప్తుంది ఎక్కడ నీకు ఇది అవుతుందో బాగా చెప్పిండు మళ్ళీ బిల్వి తగ్గదు గారు చెప్పి తెలుసు కదా మీకు తగ్గదు ఒక పెద్ద సంఘం అని ఆడబోయి చెప్తే వాళ్ళంతా దేవుని వాకి పెట్టి ఆకర్షింపబడ్డారు తర్వాత ఆయన పిలువలేదు పిలువరు అంతే కాబట్టి ఒకటి నేను అర్థం అది ఒక చివరి ఆపర్చునిటీ వాళ్ళకి అవకాశం ఉంటే ఎందుకు ఫాస్టర్గా డ్యామేజ్ అయిపోతుంది అట్లా ఉండొచ్చు మనం నువ్వు అంత గొప్పగానే వాక్ చేస్తాం దేవాన్ని ఆ పెద్దగా ఎంతక నువ్వు వాడుతున్న అని మనం చెప్పగలమా చెప్పలేను చేయడం చాలా మంది చెప్పలేదు నేను చెప్తున్నాను చెప్పలే కానీ మనం అట్లా ఉండద్దు వాళ్ళు ఇంకా ప్రోత్సహించాలి ఎగ్జామ్స్ ఇంకా మనం ప్రోత్సహించాలి మనం ఇంకా కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఏం చెప్తుంది అక్కడ ఏకాంతంగా కలుగుతున్నారట అక్కడ అప్పుడు ఏసు ప్రభు ఏం చెప్పింది అక్కడ అందుకు ప్రార్థన వల్లనే కానీ తర్వాత కొన్ని ప్రాచీన పద్ధతుల్లో ఉపవాసం వల్లనే అని కూర్చబడిన రాస్తుంది అని మరి దేని వల్ల నేను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం అని వారితో చెప్పాను అందుకు ఏశ్వవు సేవ జీవితంలో ఎందుకు అద్భుతాలు కలిగి ఎందుకు అంతగా దేవుడు ఆయన చేస్తున్నాడు కుమారుడు ఉండి ఒక దేవులా రోజు ఆయన రాత్రి అంతా డే అంతా ఉపాసం ఉంటాడు ఎప్పుడు తినట్టు అడగడా కానీ మినిస్ట్రీలో మనకు ఖచ్చితంగా ఉపాసం ఉండగా మినిస్ట్రీలో ఖచ్చితంగా ఉపాసం ఉండదు కానీ ఉపాసం ఉండి మినిస్ట్రీ చేస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయి అనేది అంటే చేయ ఉపాసం లేకుండా చేసామో జరుగుతాయి కానీ అక్కడ ఏం చెప్తుంది అక్కడ మనం పాయింట్ అవుట్ చేయాలి కదా ఎందుకంటే ప్రార్థన ఉండాలా అది ఉపాస ప్రార్థన ఉండాలా ప్రార్థన కూడా చేస్తాం కానీ ఉపాస ప్రార్థన ఇంకా బలం ఉందన్నట్టు ఎందుకు నాలుగు రోజులు పాజిటివ్ అని చెప్పండి ఎందుకు ఉండదు డేస్ ఎందుకు పాజిటివ్ ఉండదు శివ మంగం గురించి కదా లోకపాపమును ఒక్కసారి అమావంతంగా ఆయన మీద పడబోతుంది కాబట్టి దాని నుంచి నువ్వు కదిలించబడుకున్న ఆ పాత్రను తాగాల నేను ఆ వాక్యాలని సిద్ధపరచుకున్నా ఈ చివరి టైంలో ప్రభువు ఆ పాత్ర ఆయన తాగిండు కానీ ఆ పాత్ర కూడా మనం కూడా తాగాలను వాక్యం కాబట్టి మనం తాగగలమా ఆ రెఫరెన్స్ దానికి సంబంధించిన వాక్యాలు కూర్చొని వాక్యం తీసుకొని ప్రార్థనిస్తే దేవుడు తీవ్ర వాక్యం చేసి నేను వాక్యాలని అంటే ఆ ఉగ్రత పాత్ర అంటే దేవునిగా ఉగ్రత అన్నింటినీ ఆయన తాగిండు ఆ గిన్నెలో అది తాగిండా ఉగ్రత మన పాపలంతా ఆయన మీద బరించింది అంత తాగింది దానికోసం ఆయనకి ఎప్పుడు మినిస్టర్లో ఉపాసం ఎప్పుడు కూడా కాబట్టి మనం కూడా చేప దశలో మినిస్ట్రీలో కాబట్టి మనం ఉపాసం కూడా ఎవరు తిరిగి కూడా ఒక అడిగినప్పుడు మనం చెప్పాలి కదా కాబట్టి అది ఎప్పుడు కూడా తప్పు కాదు కదా చెప్పాలనుకున్నాను అంటే ఎందుకంటే చెప్తూ ఏమవుతుందంటే ఇంకొకరు కూడా ఆశ ఉంటారు కదా అదే నేను కూడా ఆశ ఉంటుంది కదా కాబట్టి ఆ ఆశ మనకు ఉండాలా అని కాబట్టి ఇప్పుడు మనకి రెండు వాక్యాన్ని తీసుకొని ముగించేస్తాను ఫార్టీ ఫైవ్ ఫైవ్ అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్లో నేను వాక్యం విలో చేస్తాను లోకాసు వార్త ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏమవుతుంది అక్కడ అందుకైనా ప్రార్థన వల్లే కానీ మరి దేని వల్ల ఇలాంటి వదిలిపోట అసాధ్యము అంటే ప్రార్థన జీవితం వల్లే జరుగుతుందని అక్కడ కాబట్టి అప్పుడు ఏ ప్రాబ్లం ఏమంటున్నాడు లోకాసు వార్త పదిహేడు అధ్యయం ఐదో చేయమంటున్నారు అపోస్తులు అక్కడ అపోస్తులు ఏం చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నంటే పదిహేడు అధ్యాయం లోకాస్తు వార్త పదిహేడు అధ్యయం ఐదో వచ్చినప్పుడు మా విశ్వాసాన్ని వృద్ధించమని వృద్ధి పొందించమని ప్రభుత్వం చెప్పగా ఏ ప్రభుత్వం అక్కడ అంటే అప్పుడు ఆశ అంటే ఇప్పుడు మీరు నాది ఏమర్థం చేసుకుంటారు ఇప్పుడున్న విశ్వాసం మనం సరిపోదు కాదు ఎప్పటి పరిస్థితులు కాదు కదా ఇప్పుడున్న విశ్వాసం సరిపోదు అంటే గ్రేట్ మినిస్ట్రీ అంటే ప్రభు చెప్పిండు నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నేను చేయవాడు అంటే ఎక్కువ చేస్తాను అంటే గర్వంతో చెప్పాడు కాదు కదా ఆయన బిడ్డలమైన మనము ఏం చేయాల ఆయన కంటే ఎక్కువ చేస్తానంటే ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తానని అర్థం చేసుకోండి సవితాలను తొక్కడానికి ఆయన అవసరం లేదు ఆయనతో లెవెల్ కాదే కదా వాడు ఆయన బిడలతో వాడిని దుఃఖిస్తారు అది మినిస్ట్రీ అండి అంటే దుశ శక్తుల నుంచి మనుషులు గుంజుకుని బయట తీసుకోవాలి పౌన్తో చెప్పిండు వారు సాతారణ బంధకాల నుంచి గుడితనం నుంచి చట్టలో నుంచి తీసుకోవడానికి వారి కళ్ళు తెరిపించకు నేను ఏర్పరిచిన సాధనమ అని పౌన్ చెప్పారు అక్కడ అంటే పౌన్ అయినప్పుడు ఈ రోజు మనం మనం ఏర్పరచుకోలేదా కాబట్టి ఆ ఫేట్ మనకు ఉండాలా లేదా ఉండాలంటే మనం ఏం చేయాలా ఆ విశ్వాసం మనకు రావాలా ఎట్లా వస్తే చెప్పండి ప్రార్థన చేసి వాక్యం చదివి దాన్ని రుచి తీసినప్పుడు నువ్వు శ్రమ వచ్చినప్పుడు నువ్వు నిలబడితే రుచిపరచుకోవాలి విశ్వాస శ్రమ వచ్చినప్పుడు దానికి నువ్వు నిలబడాలి కొంతమంది నిలబడాలి తప్పించుకోండి నువ్వు తప్పించుకోవాలి ఎంతకాలం తప్పించుకోవడం చెప్పు ఇప్పుడు యుద్ధానికి పోయేవాడు ఏం చేస్తాడు తయారైపోతాడు పోయినాక ఏం చేస్తాడు దెబ్బ తగ్గుతాయి కదా సేఫ్ గా మంచికి బట్టలు నలగకుండా మంచి చేయకుండా దెబ్బ తగ్గకుండా ఏం కాకుండా ఈజీగా చెప్తున్న కొట్టేస్తారా రాడు కదా దెబ్బలు తగ్గుతాయి కదా ఖచ్చితంగా దెబ్బ తగ్గుతాయి శ్రమ ఉంటుంది అయినా సరే నువ్వేం చేస్తావు చివరి వరకు నువ్వు పోరాటం కదా నీకు బలం కొంచెమైనా కానీ నువ్వు పోరాటతం ఉంటే దేవుడి నీ ఇంకా అధిక బలం ఇస్తూ ఉంటాడు అసలు పోరాటమే చేయకపోతే నీకు బల మీదకి ఇవ్వాలి దేవుడి నీకు ఎందుకు ఇవ్వాలి దేవుడు మనకు ఎందుకు ఇవ్వాలి చెప్పండి నువ్వు ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉంటే నీకు ఎందుకు దేవుడు ఇవ్వాలి నువ్వు సాగిపోతేనే ఆ క్రియలు జరుగుతాయి నేనైతే నేను చాలా అంత ముందు నేను పోయినా కానీ ఆ ట్రైబల్స్కి నేను వెళ్ళినాను నేనైతే చాలా అనుభవాలు నేను చూసినా నేను ధైర్యం చెప్పగలను రవ్వాలే అది ఇచ్చింది ఎన్నో నేను చూడగలిగినను అక్కడ ఎన్నో కార్యాలు జరగలిగింది ఆ అనుభవాలు నేను నేను పొందుకున్నాను ఆ ట్రైబల్స్కి అంటే నేను అనుకున్న అప్పటికంటే ఎప్పుడైతే ఆ ఫీల్డ్ పోయినప్పుడే మనకు అవన్నీ అనుగ్రహించబడతాయి కృపవాల కానీ గిఫ్ట్స్ కానీ అవన్నీ వస్తాయి కొన్ని ముందే దేవుడిస్తారు కానీ నువ్వు ఒక్కటి దృష్టితోనే అయిపోదా ఎంతమంది నువ్వు సిద్ధపరచాలా క్రైస్త సంఘం అనేకమైన జనాలు ఉన్నారు అనేకమైన ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ ఎవరు సిద్ధపరచాలంటే నువ్వు నేనే కాబట్టి ఆ సిద్ధపరచాలంటే ఏం చేయాలా దేవుడించి సార్వాజిక కావచ్చు ధరించుకోవాలా మనం పోరాడది ఆకాశ మండల సమూహంతోనే ఈ లోక నాదతో మనం పోరాడుతున్నాం ఆ పోరాటం మనం నిలబడ్డం ఫీల్డ్ లో వచ్చేసాం ఆల్రెడీ మనం ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం ఆ విశ్వాసం లేకుంటే విశ్వాసమైన డావ్ కొట్టుకోమం తెలుసా డాల్ అంటే తెలుసా నీకు డాల్ అంటే ఏంటి రౌండ్ కొట్టు చూడండి ఇంత వచ్చినప్పుడు కత్తేసి పడుతుంది ఇట్టు పడతారు అదే కదా షీల ఇంగ్లీష్ లో షీల ఉంది తెలుగులో డాలర్ ఉంది కాబట్టి డాలన్ ఎందుకు అంటే డాలర్ విశ్వాసం అంటే శ్రమ వచ్చినప్పుడు విశ్వాసంతో ఎదిరించాలా డాల్ ఏం చేయాలా శ్రమం మీద ఏం జరిగే విశ్వాసంతో ఎదిరించాలా కత్తి పెడుతుంటు ఏం చేస్తారు తటం పెడతాడు తటం పెడతాడు ఇబ్బంది చేస్తున్నాడు ఎట్లా చేస్తారు కదా అంటే విశ్వాసాన్ని నువ్వు వాడుకోవాలా కానీ వాడుకుంటే ఖచ్చితం ఈరోజు విశ్వాసం ఆ ఉంది విశ్వాసం ఉంది కదా దేవుడు చేస్తారు అని ఖచ్చితంగా కానీ విశ్వాసం పరీక్షింపబడిందా లేదు ఇప్పుడు పరీక్షింపబడదా మన విశ్వాసం మీరు టెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఒక ఫాస్ట్ ప్రార్థన చేస్తున్నాడు నాకు ఏ శ్రమ లేదు ప్రభావ నాకు శ్రమ లే ప్రభావ ఈ శ్రమని జయించాల ప్రభు ప్రం చేస్తారు ఎవరైనా శ్రమలు పోవాలని ప్రయత్నం చేస్తారు కానీ ఆయన శ్రమలు రావాలని ప్రార్థన చేస్తారంటే ఉంటే ప్రార్థన చేస్తున్నాయి అంటే ఎందుకు అంటే నీ విశ్వాసాన్ని రుజుపరచుకోవాలా నువ్వు దేవులు పెట్టవా కాదా తెలియదు కదా నువ్వు నమ్మకలు బాగా బతుకున్న మంది కృపారాలు అన్ని ఉన్నాయి నీకు కానీ విశ్వాసం పరీక్షంగా అక్కడ ఫెయిల్ అయిపోతున్నాను కానీ మనం ఫెయిల్ కావద్దు ఎందుకంటే మనుషుల్లో విశ్వాసం ఉండదు ఈ టైంకి వచ్చేవని కాబట్టి మనలో మనకి విశ్వాసము వృద్ధి చేసుకోవాలి ఆ పోస్టులు అదే చెప్పిన శిష్యులు శిష్యులు ఏం చేస్తున్నారు అక్కడ పదిహేడు ఆ మా విశ్వాసాన్ని వృద్ధి చేయమని చెప్పినప్పుడు ప్రభు అప్పుడు ఏ స్ప్రోగేమంటున్నాడు ప్రభు మీరు ఆ విధంగా ఈ కొండ కంబలి చెట్టు కదా ఈ కంబలి చెట్టును చూసి నీవు వేలతో కూడా పెగిలింపబడి సముద్రంలో నాటబడదు చెప్పినప్పుడు అది మీకు లోబడు నువ్వు అక్కడ అది మీకు సలిండర్ అయిపోదంట అంటే ఓబే అవుతుందా ఇంగ్లీష్ బాగా కదా ఓబే అయిపోయింది విదేశాలు చూపిస్తారంట మీకు లోపడుతుందంట మీకు లోబడుతుందని చెప్తుంది అంటే ఆ ఫేత్ మనకు ఉండాలా లేదా నిజంగా ఆ సముద్రంలో పోయి నాటేది కాదు ఆత్మీయ అర్థం చేసుకోండి అంటే నువ్వు పెకిలింపబడ్డది మళ్ళీ నువ్వు చెప్తే అది నాటపడాలా అనేది ఆత్మీయ సత్యం అక్కడ అది జరుగుతుందని చెప్తున్నావు అక్కడ అంటే పెకిలింపబడిన జీవితాలు నువ్వు విశ్వాసంతో చెదిరిపోయిన జీవితాలను నువ్వు ప్రార్థన చేసి నువ్వు అది ఖచ్చితంగా నాటపడాలి దాని అర్థం నిజంగా చెట్టు బీపీగా నాటినకు అర్థం లేదు కదా చెట్టు దేని సాదృష్టం మనిషికే సాదృషం కదా కాబట్టి మన ఫేత్ అట్లా ఉండాలి మనం హర్శించుకోవాలి ఆ రీతిగా ఎందుకంటే ఆ రీతి ఉండకపోతే మనం మినిస్ట్రీ చేయలేము నాకైతే దేవుడు అయితే చూపించింది తర్వాత ఏముంది అక్కడ మీకు అసాధ్యమైన ఏది కూడా పదిహేడు ఉదయం ఇరవై ఏడు వచ్చేది మత ఇస్తే వార్త పదిహేడు ఇరవై ఒకటిలో ఏముందంటే మీకు అసాధ్యమైన ఏది కూడా ఉండదని నిక్షేముగా మీతో చెప్పించని వార్త చెప్పి నిక్షేమంటేగా నేను తెలుసా మీకు అనుమానమే ఏదైనా మీకు అసాధ్యమైన ఏది కూడా అన్ని పాసిబుల్గా కావాల్సి ఉన్నాయి ఏసుకు ఆ ఫేల్ లో మనకు ప్రాక్టీస్ చేసినప్పుడే అవన్నీ జరుగుతాయి అందుకే మేము ఎక్కడ మీది ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి ఎందుకు తెలుసా మేము పనితో మాట్లాడతాం అన్ని రకరకాలుగా మాట్లాడుతున్నాం కానీ పిచ్చిగా ఉంటుంది అదంతా కానీ అది నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే అనేక జీవితాల్లో దాన్ని నువ్వు చేయగలిగారు అంతే కదా నువ్వు ఫస్ట్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడం ఏంటి ప్రాక్టికల్స్ అనే ఎగ్జామ్స్ ప్రాక్టికల్స్ అంట కదా ఫస్ట్ ప్రాక్టికల్స్ ట్రయల్ ఈ క్రికెట్ ఆడటప్పుడు ఏమంటారు దాన్ని ట్రయల్స్ ఆడతారు ట్రైన్స్ కదా అది ప్రాక్టీస్ మ్యాచ్ ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్ అది వేరే ప్రాక్టీస్ మ్యాచ్ అంటే అది వాళ్ళకి ఇద్దరు పోట్లాడక ముందు ఓన్లీ ఎవరు బలాలు ఎట్లా ఉండే ఎవరి బలహీతలు ఉన్నాయి చూసుకొని ప్రాక్టీస్ మ్యాచ్ ఆడట అప్పుడు మనంలో ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఎక్కడ మనం బలహీన ఉన్నామో బట్ అన్నింటి నుంచి మనం మనం ఉంచుకుంటూ ఉన్నాడు అప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళిపోయి నువ్వు నిలబడితే నువ్వు నిలబెడితేనే రోగులు స్వస్థ పొందాల పేదలు నడుస్తూ ఉంటేనే ఆయన నీడలోనే రోగులు స్వస్థత పొందే ఆ మినిస్టర్ మనం చేయాలా లేదా నేనైతే చేస్తాను నాకైతే నమ్మకం ఉన్నాను చేయగలను నేను ధైర్యం ఎందుకంటే చేయాలంటే ఏదో చెప్పి వెళ్ళిపోయి కదా ఆ పేరులకు నువ్వు పోయినప్పుడే చేయగలరు ఎందుకంటే దేవుడు నాకు అది బయలుపరచండి మీ సేవ విశేషమైన కార్యం జరిగి ఎంతమంది లక్షల మంది కోట్ల మంది జనాలు రక్షణకు వస్తారు కోట్ల కోట్ల మంది ఎందుకంటే ఇందాక అక్కడ జరిగింది అక్కడ ఆయన వెలుగు చీకటిలో ఉన్నవాళ్ళు ఉంటే ఒకసారి వెలుగు అనిపిస్తే ఏమవుతుందో పరిస్థితి అందరు వెలుగు దగ్గర పరిగెత్తారు ఆ వెలుగులాగా నువ్వు తయారు కావాలి చెవరు ఎందుకంటే చీకటి కాలం ఇది శ్రమర కాలం ఒక వాక్యం చేసి నేను ముందు చేస్తాను పత్రిక రెండో కొరిందలు పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చినంలో సెకండ్ కొరింది థర్టీన్ చాప్టర్ ఫైవ్ ఓడ్ లో మీరు విశ్వాసం గలవారా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించోధించుకొని చూచుకోండి చాలా కష్టతం కదా కష్టతరమా కదా ఏం చెప్తున్నా అక్కడ ఎవరు చెప్తుంది ఇది కొరంది సంఘాన్ని చెప్తుండడు ఏమన్నా అక్కడ మీరు విశ్వాసం గలవారా ఉన్నారా లేదో మిమ్మల్ని శోధించి పరీక్షించుకోమండి ఫస్ట్ శోధించుకోమడి అంటే నువ్వు శోధించుకోవాలి అంటే నువ్వు నిన్ను టెస్ట్ చేసుకోవాలా తర్వాత పరీక్షించుకోవాలా ఒకవేళ ఉందా టెస్ట్ చేసుకున్నాక అప్పుడు ఏం చేయాలా ఉందా సరే అట్లా ఉందనేది మళ్ళీ పరిశోధించాలా రెండు చెప్పిండోధించమన్నాడు తర్వాత పరీక్షించుకోమన్నాడు కాబట్టి రెండు చేయాలి మనం కానీ ఒకటి చేస్తున్నాం ఒకటి చేస్తలేం మనం కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు ఈ దేవుడి వాకింగ్ చెప్తుందంటే అనేకులు ప్రేమలో విశ్వాసం ఉండదు ప్రేమ చల్లారిపోతుంది విశ్వాసం ఉండదు ప్రభు చెప్పిండు మనుషు కుమార్ తిరిగి వచ్చి నాకు విశ్వాసం కనువంటే నాకు దేవుడు అదే బయలుపరిచింది ఆయన ప్రేమ మనుషులు ఎట్లా పోతుంది నాకు దేవుడు చూపించింది నేను అదే దేవుడు నాకు అదే విశ్వాసం మనుషులు ఎట్లా పోతుంది ఆ విశ్వాసం ఎట్లా దాన్ని పెంపొందించుకోవాలా అనేదే దేవుడు మనం చెప్తుంది ఇక్కడ మీరు విశ్వాసం గలవారే ఉన్నర ఏమున్నక్కడ మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకున్నది మిమ్మల్ని మీరే పరీక్షించుకోమను తర్వాత మీరు లేక దేవుడి మీద పోయి పోలీస్ స్టేషన్ మీద వాటికి ఆధారపడితే నేను ఫేర్ కదా మరి ఎక్కడ విశ్వాసం వాళ్ళు ఏం చేస్తారు ఏది ఈ లోకంలో ఏ ఆర్డర్ చేయాలన్నా కానీ ఆ పై నుంచి రావాల్సిన ఆర్డర్ ఆయన పర్మిట్ లేని ఏది జరగదు ఈ చే ఎక్కడి నుంచి ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ చేసి ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడికైనా పరిగెత్తావు మనుషులకి ఈరోజు క్రైస్త ఏం చేస్తుంది కదా పోలీస్ స్టేషన్ చుట్టూ పరిగెత్తారు ఎక్కడెక్కడ కానీ ప్రభు చెప్పిడు నువ్వు ప్రార్థన చేస్తే ఎవరైనా సరే ఆ టైంకు రావాల్సింది వస్తారు ఖచ్చితంగా వస్తారు ఆ ఫేత్ లోకి మనం రావాలా నేను చెప్పాడు అది ఆ విశ్వాసంలోకి నువ్వు రావాలంటే నీతి మంత్రుడు విశ్వాసం అంత ఈజీనా విశ్వాసం మూలంగా జీవించాలంటే అయిపోతుందా విశ్వాసం వల్ల ఎలా జీవించాలా ఎలా చెప్తారు అట్లా మనం మనం మనకి దేవుడు చూపిస్తాం మనందరికీ కదా విశ్వాసం వల్ల జీవితంలో నేర్చుకోవాలి ఎందుకంటే ఫేతులు జీవితం నేర్చుకోవడం చాలా కష్టం విశ్వాసం లేక కొన్ని కాంప్రమైజ్ అయిపోతాం కాంప్రమైజ్ అయిపోయి తర్వాత అంతా అయిపోయాక మనకి విశ్వాసం పెట్టడం కొన్ని ఉంటూ కొన్ని జంప్ అయిపోతూ ఒక మెట్రై కాసింది రెండు మెటర్ కాదా మరి తోలికి కాబట్టి మనం వన్ బై వన్ పోతున్నప్పుడే మన మైండ్ కూడా షార్ప్గా అవుతూ ఉంటాయి ఒక తర జితే తర జరుగుతాయి ఒకసారి ఏడు నుంచి పది ఏది జంప్ అయితే ఏమైతే చదువుతారు స్టాండర్డ్ ఉన్న వాళ్ళు చదువుతారు మన స్టాండర్న్స్ అయితే ఏంటి అది క్రమం కాదు విరుగుతూ కదండి అది క్రమం కాదు కదా అది అది కరెక్ట్ కాదని విధానం నీకు స్టాండర్డ్ ఉండొచ్చు నీకు పవర్ ఉండొచ్చు కానీ అది కరెక్ట్ కాదు కదా న్యాయం ప్రకారం కదా వన్ బై వన్ పోతా ఉన్నా కాబట్టి ఆ ఫేతులోకి మనం పోవాలా మనం పరీక్షించుకోవాలా కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ కనుగించాలి ఒక వాక్యం చెప్పేసి ముగించేస్తా ఇది ఎందుకు దేవుడు మనకి ఈ రీతికి జరుగుతుందో అనేది రెండే మూడు ఒక నేను చెప్పేస్తాను ఈ ఎఫిషియన్ పత్రిక మొదటి అధ్యాయం పదమూడు వచ్చాను ఎఫిషియన్స్ ఒకటో అధ్యాయ పదమూడు వచ్చిందో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్థను విని అంటే ఇప్పుడు ఇప్పటి వచ్చిన సత్యమైన వాక్యం లేదా సత్యమైన వాక్యం విన్నది ఆయన సువార్థనలో ఉన్నారు ఆయనలో ఉన్నారు విశ్వాసంలో ఉన్నారు కదా అయితే ఇప్పుడు ఏంది ఏంది అక్కడ మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్థను విని క్రీస్తు నందు విశ్వాసం ఉంచి అంటే ఏం చెప్తున్నా అక్కడ మీరు సత్యవాకి వినాలా తర్వాత మీరు రక్షణ సువార్థను విని అంటే సత్యమైన వాకి వినాలని చెప్పి తర్వాత రక్షణ సువార్థనలో వినాల అంటే రెండు చెప్తున్నా మరి సత్యం అంటే ఏంది రక్షణ అంటే ఏంటి అంటే చాలా మంది అక్కడ రక్షణలో ముద్రం పద్ధతానికి రక్షణ ముందుతున్న సత్యంలో ఉన్నామా పర్శనించుకోవాలి అది చెప్తున్న తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే ఎందుకు పరసనాత్మ అభిషేకం దేవుడు ఇచ్చినట్టే కింద దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు సొత్ ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాధిములకు సంచకరువుగా ఉన్నాడు సంచకరువు తెలుసా హామీ హామీ ఎవరికి హామీగా ఉండాలంట ఆయన మయమొక కీర్తి కలగాల తర్వాత ఆయన సొత్తున్న ప్రజలకు విమోచన కలగజేయాలని చెప్పి వాళ్ళకి విమోచన కలగేయాలని చెప్పి అందుకు దేవుని ఆత్మలించి ఆయన ఆత్మని కనుగలించారు చూడండి ఎంత గొప్ప దేవుడైన మనం ఏ పార్టీ అంటే విశ్వాసంలో జీవిస్తాం అంటే అదే బతికేది కాదు భక్తులు అంటే అందరి భక్తులు లోపల మనమే భక్తులు చాలా మంది అంటే వాడు భక్తులు నువ్వు బతుందో అంటారు చాలా మంది పందులు కదా చాలా మంది కఠినంగా మన పదాలు మనం వాడదు ఇప్పుడు కూడా కాబట్టి పాలు పెత్తనం అంటే ఈ లోకస్తు మనకి తేడా ఉందా లేదా దావిందంటాడు నేను అనేక ఒక ఉన్నాడు మనం ఉండాలట్ట తయారు కావాలట్ట ఒకరు లేకపోతే తయారు కావాలి తర్వాత ఏమన్నా అక్కడ చూడండి పద్నాలుగు వచ్చంలో కొనుగోలు అది ఇంగ్లీష్లో ఏమో తెలిసేది సార్ పద్నాలుగు వచనంలో కొనుగోలు చేసిన స్వాధీనం చేసిన విమోచన వరకు అతని కీర్తిని ప్రసజించేవారు మా వారసత్వానికి సంబంధించింది అంతే ఇదంతా వారసత్వం అంటే ఆయన రక్తం పెట్టి కొనబడిన వాళ్ళు అందరూ వారసత్వం పొందాలా అనేది ఆయన ప్రణాళిక అందరూ వాసత్వం ఆయన పిల్లలు ఆయన రక్తంతో కొనుక్కున్నారదా నా ఇష్ట చెప్తే సాక్ష్యం ఆయన రక్తము నా కొరకు కాచినట్టే ఆయన రక్తం కాచుబడిన వాళ్ళందరి కోసము ఆయన ఆత్మనిచ్చింది వాళ్ళందరినీ విమోచించాలని తర్వాత ఆ పుస్తకారంలో ఇరవై ఆరు పైన నేను చదువుతాను వారి చీకట్లో నుండి ఎవరు వాళ్ళు ఆయన వారసత్వంలో ఉన్నవాళ్ళు ఆయన విమోచన చేసేవాళ్ళు వాళ్ళంతా ఆయన ఆయన రక్తంతో కొనబడిన వాళ్ళు ఎక్కడున్న ఇప్పుడు వారి చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి నాయన విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారి శ్వాసమును పొందునట్లు వారి కన్నులను తెరవటకై నేను నిన్ను వారి ఎంతకు పంపదనని చూడండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా అందకాలంలో వారి దగ్గరికి వెళ్ళాలా బుడ్డితల వారికి వెళ్ళాలా బంధకాలం దగ్గరికి వెళ్ళాలా లేదా క్రైస్తవ జీవితం వెళ్ళాల లేదా వెళ్ళాలా అంటే వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి లేదా వాళ్ళందరూ భయపడుతున్నారు పౌలు అంటే కాబట్టి ఒకటే ఒక ఏంటంటే రాముడు గారు వాడుతున్నాడు అప్పుడప్పుడు కదా ప్రతి ఒక్కట చావు విధం కానీ అది అది కాదు విధానం ఏంటంటే పౌలు అది ఏ కాండలో చెప్పింది నువ్వు చనిపోతే ఆయన యొక్క సాక్షి ఏమి నువ్వు చనిపోతా ఉన్నావు సాక్షి ఉంటాడు చనిపోయే టైం వచ్చి చనిపోతాడు పౌలు కూడా ఒక దశలో దేవుడు తప్పించండి బాగా అర్థం ఒక దశలో తప్పించి ఒక దశలో భయకరణ కొట్టిండు ఎవరు చంపించింది మన కూడా అంతే ఒక దశలో దేవుడు తప్పిస్తారు లేదా వాళ్ళు సత్యంలో లేడు ఆయన దెబ్బలు తగిలిపోయారు ఆయన సరిగ్గా లేడు పెదారు ఆయన అబద్ధ వాక్యం చెప్తున్నారు కదా అందుకు చెక్కబడిపోయాను చెప్తున్నాను ఆఫ్ మైండ్తో మాట్లాడుతు మంచి తెలీదు వాళ్ళకి ఈ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ ఒక దశలో పౌల్ని రక్షించిండు ఒక దశలో ముగిస్తాను కదా ఒక దశలో పౌల్ని రక్షించిండు ఒక దశలో దేవుడు ఏం చేశాడు పట్టబడినా లేదా ఎరుశలంలో బంధించబడగలుగుతున్నా నేను కానీ నా పరిచయ తుదు ముట్టించుకు నేను వెనక లేదా చెప్పిడు ఇరగాల అధ్యయంలో ఇదే అధ్యయంలో తర్వాత చదవండి ఎంత భయంకర చెప్తుంటే నా నేను క్రీస్తు వాళ్ళ పరిచయ నేను తుదు ముట్టించరకు నా ప్రాణాన్ని ఎంచుకోనను అలాంటి త్యాగపరితమైన సేవ చేయగలమని రాబోయే కాలంలో నువ్వు కొవ్వ తిరిగిస్తే ఆ కొవ్వు ఎందుకు తిరిగిస్తున్నావు అందరూ దీపం రావాలి అది కరిపోవాలి అంటే నీ జీవితం కూడా త్యాగం చేసుకోవాలి చాక్రిపా చేసుకోవాలి ప్రభుత్వలు అప్పుడే ఎప్పుడు చేసుకుంటున్నారు సార్ నీకు విశ్వాసం ఉంటేనే విశ్వాసంతోనే పోయిన వాళ్ళు ప్రభువు నమ్మి ఆయన విత్త జీవిత వారసలు నమ్మిండ్రు ఆ వార్త నమ్మి ఆయన సజీవుడు ఆయన దేవుడే నమ్మిండు నమ్మి తగినంగా విశ్వాసంతో సాక్షి గొప్ప సేవ చేయలేడు కేవలం విశ్వాసం ద్వారానే లేకుంటే లేదు విశ్వాసం ఉంటే నమ్ముకుంటే కదా అందరు మీరు మీటింగ్ కదా కాబట్టి అలాంటి విశ్వాసంలోకి ప్రభు మనం నడిపించాలని చిన్నగా ప్రార్థన చేసి నేను వాక్యం ఇస్తాను కళ్ళు మూసుకొని అందరూ మనం పరీక్షించుకుందాం ప్రభా అలాంటి విశ్వాసం ఉండాలి కదా నాకు చూపించు ఒకవేళ అలాంటి విశ్వాసం నాకు లేకుంటే నేను ఈరోజు పరీక్షించుకోవాలా ప్రభావ నాకు నాకు చూపించు ప్రభా నేను ఆ రీతి ఉండాలా ప్రభా తండ్రి మేము ఆజ్ఞాపిస్తే ప్రభావ అనేక విషయాలు జరగాల ప్రభావ ఎందుకంటే మీ వాక్యం చెప్తుంది ఆ రీతిగా మీరు ప్రార్థన చేస్తే ఆ రీతిని వాటి కాబట్టి కొన్ని మేము ఆ సమస్తం ఇస్తానని మాకు చెప్తున్నారు ప్రభా ఆల్ థింగ్స్ అన్నది ప్రభావ కాబట్టి ఈ సంస్థలు మీరు మాకు ఇస్తున్నారు అది మేము పొందుకుని విశ్వాసంతో మేము ముందుకు పోవాలా ప్రభా మా విశ్వాసాన్ని బలపరచడం ప్రభా తండ్రి నాకు అంత విశ్వాసం నాకు లేదు ప్రభా తండి నాకు ఇలాంటి విశ్వాసం నాకు కావాలా ప్రభావ కొండను పిలగించే విశ్వాసం నా కావాల ప్రభా భూత్ పలకరించే విశ్వాసం నా కావాల ప్రభా ఇప్పుడు నాకు లేదు అది ఇప్పుడు నాకు అనుగ్రహించిన ప్రాతిష్టం నాకు తండ్రి నేను ఎక్కడ బలహీతులను ఎక్కడ విశ్వాసంలో అవిశ్వాసం పడిపోతున్నాను దాని నుంచి నేను ఇప్పుడే బయట తీసుకురా ప్రభా నేను క్షమించమని ప్రార్థన నా విశ్వాసాన్ని అనేక మనకి జనసమూహం గుంపులు గుంపులుగా కూడెచ్చినప్పుడు ఆ జనసమూహంలో ప్రభావ ఆ మూక దయ్యాన్ని మీరు గదించినప్పుడు వెళ్ళిపోయింది ప్రభావ ఒకనొక దిన మేము కూడా ప్రభావ అనేక ప్రజల మధ్యలో ఉన్నప్పుడు మీ వాక్కులు వాడినప్పుడు ప్రభావ ఆ దయ్యాలు మనుషులు విడిచిపెట్టి పోవాలా అనేకులు మీ తోట ఆకర్షిపిక అలాంటి ఫేతులకు మనకు నడిపించమని రాధిష్టం తన అలాంటి విశ్వాసం మాకు అనుగించి మాకు అందరూ తన మీరే సాయకులు ప్రభావ మీ ఆత్మ నడిపించి మాకు అనుగరించండి ప్రతి దశలో మేము మీ చోటు ఇవ్వాలా మీ వరకు నా తన అలాంటి విశ్వాసం మాకు అందరూ దండి ముఖ్య కుటుంబానికి దానికి రాధిష్టము జీవితంలో బట్టి నీకు వందనాల ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను వాళ్ళ విశ్వాసాన్ని మీరు బలపరచండు అది ఆకాశాన్ని అంటాల ప్రభా నా తల్లి వాళ్ళ వృద్ధి చెప్పమని ప్రార్థనం శిష్యుడు అడిగినారు ప్రభావ కాబట్టి అలాంటి విశ్వాస ఉంది కాబట్టి అలాంటి సేవ చేయగలరు ఆ రీతి గారి ముందుకు పోవాలా మా ప్రయాసం ఎప్పుడూ వెళ్ళడం కాదు ప్రభావా ఆ రీతి మేము అందరం పోవాలని సాయపడపడడం ప్రార్థం నా దేవాడికి మధ్య కాల సమయంలో మీరు మాత్రం మాట్లాడినారు ప్రభావ ఆయన మా విశ్వాసాన్ని బలపచ్చినారు ప్రభావ ఓ దేవ మేము ఎట్లా జీవించాలని మాకు చూపించారు నీతిమంత్రులు విశ్వాస మూలంగా జీవించడం రాయబడింది ఆ విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పొందినప్పుడే దాని నుంచి దేవుడి నీతి బయపరచబడ్డటనుంది అప్పుడే అనేక రక్షణకు వస్తారు ప్రభావా అది మేము చేయాల ప్రభావా ఆ రీతి మేము ముందు పోలాలని మమ్మల్ందరూ సాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు నూతనంగా పశురాత్మ అభిషిషేకాన్ని బిడ్డపై కుమ్మరించమని ప్రార్థం ప్రతి చీకర శక్తి కద్ధిస్తారు ఆటంకాలను కొట్టివేసి ప్రభావా ఈ కుటుంబాలకున్న ప్రతి పెద్దలందరూ మీ బలపచ్చి ప్రతి చోట మీరు ఒక సాక్షిపెట్టుకోవాలి సైతం రాజ్యంతో మీరు లేవలెత్తండి ప్రభు బౌ తల గొప్ప సేవలుగా మేము తయారు కావాలి అలాంటి నడిపించి మీ ఆ సిద్ధపచ్చుకోవాలి త్వరలో ఆయన క్రీస్తు ప్రవేశ ప్రవేశ రక్తంలో సంపూర్ణ విజయం అపవాదికి నాశనం తండ్రి కార్యములు నిరంతరం చేయం చేయం చే తంది ఆ మేన్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ గృహస్తులకి లోకంలో ఉన్న ప్రతి సంఘానికి సేవకులకి విశ్వాసానికి అందరికీ సదాకాలం వాళ్ళ ఆత్మలకు తోడేమైన కాక ఆమె